స్తోత్రం నైనా పరిశుద్ధుడతుడ సర్వాధికారి సర్వసృష్టికరతైన ప్రభు వందనాలు ప్రభు ఏసు ఇచ్చిన ఈ దినం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన పొద్దు నుంచి రాత్రి కాచి కాపాడి భద్రపర్శన దేవ నీకే కోట్లాది వందనాలు ప్రభావ మమ్మల్ని క్షేమంగా పెట్టిన విధానాన్ని నీకే స్తోత్రం నాయన మరి ఇతరుల గురించి కూడా ప్రార్థన చేస్తున్న దేవా వాళ్ళు కూడా క్షేమంగా ఉండాలా ప్రభావ ఏసు ప్రభానికి ప్రతొక్క దాంట్లో మీరైతేడే రక్త పురుషం దయించండి ప్రతొక్క బిడ్డ కాపుదర దయించండి ఈ వర్షంలో ఎక్కడైతే పతొక్క బిడ్డ చిన్న బిడ్డలు పెద్ద బిడ్డలు ఉన్నారో ప్రభావ వర్షుడు అగ్నికంజన పెట్టండి ప్రతొక్క శోధం నుంచి కొట్టివేయండి ప్రభావ నుంచి తప్పించండి దృష్టిని చూడుకుని వాళ్ళని తప్పించండి ప్రభావ ఏసు ప్రభావ మీరు కాచి కాపాడి భద్రపరచండి దేవా ఏసు ప్రభానికి వందనాలు ప్రభ ఇచ్చిన ఈ ఏసు ప్రభా నిరాకడ అతిథులు ఉంది కనుక ప్రభావ మాకు సమయం బట్టి నీకు కొట్లాది వంద నాలుగు మమ్మల్ని ఎవరైతే గొప్ప వాడుకోండి పొందండి ఏసు ప్రభా మీరు మాతో మాట్లాడండి దేవా ఏసు మమ్మల్ని బలపరచండి దేవా దీవించండి దేవా ఆశీర్వదించి నిరాకడకే మమ్మల్ని సిద్ధపరచుకోండి ప్రభావ ఏసు ప్రభా నీకే వంద నాలుగు ప్రభ నడిపించి మంది సేవల బలంగా వాడబడుతున్నారా ప్రభా వాళ్ళు ఇంకా బలంగా వాడబడాలా ఏసు ప్రభా సేవలు అభిషేకించి మీరు వాడుకోండి ఏసు పథకం దీవించండి ఆశీర్వదించండి లేవంత్ గొప్ప మైమ పొందమని మీరు రాకడికేసి సుత పరుచుకోమని ఏసు తండ్రి ఆ క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యలో క్రీస్తు మధురనామము నామము అన్యజనుల మధ్యలో క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా నీ క్రియల వలనావమానం కలుగుచున్నదా నీ వలన దూషింపబడుచున్నదా నీ క్రియల వలనావమానం కలుగుచున్నదా క్రీసు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీసు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా యౌవనుడు యోసేపు ఐ గుప్తు దేశమందునా యోవానుగణ పరిచాడు యౌవనుడు యోసేపు ఐ గుప్తు దేశమందునా యహోవానుగణపరిచాడు పోతి పరు భార్య య య యొక్క కామకో దశేష్టలకు పోతి పరు యొక్క కామకో దశ శ్రేష్టలకు తప్పించుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు క్రీసు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీసు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా చేరల నున్న యూద దాసి సిరియా దేశము నందులా యహోవానుగన పరిచినదే చేరల నున్న యూదాసి సిరియా దేశము నందులా యహోవానుగన పరిచినదే కుష్ట రోగి నయమాను సొమ్రోనుకు వెళ్ళమంది కుష్ట రోగి వెళ్ళమంది నిలిషా ప్రవక్త యుద్ధకు తన సాక్ష్యము నిలుపుకున్నది తన నిలుపుకున్నది తన నిలుపుకున్నది తన సాక్ష్యము నిలుపుకున్నది క్రీసు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీసు సాక్షిగా ఉంటావా నీదు సాక్షమ నిలుపుకుంటావా దైవ జనుడు దాని బబులోను దేశమందునా యహోవానుగన పరిచాడు దైవజనుడు దాని ఏలు బబులోను దేశమందునా యహోవానుగన పరిచాడు తన దేవునికే తప్పు తప్ప అన్యమైన ప్రతిమలకు తన దేవునికే తప్ప అన్యమైన ప్రతిమలకు ఏ మాత్రం తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు తన సాక్ష్యము నిలుపుకున్నాడు క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా అన్యజనుల మధ్యలో క్రీసుమధుర నామము అన్యజనుల మధ్యలో క్రీసుమధుర నామము నీ వలన దోషింపబడుచున్నదా నీ క్రియల వలన అవమానం కలుగుచున్నదా నీ వలన దోషిం డుచున్నదా నీ క్రియల వలన అవమానం కలుగుచున్నదా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా నీదు సాక్ష్యము నిలుపుకుంటావా సిస్టర్ ప్రెజరాస్టర్ థ్యాంక్ యూ సిస్టర్ చిన్నగా ప్రార్థన చేసి వాక్యం ధ్యానిస్తాం పరిశుద్ధుల దేవ మా ప్రియ పర్లోకుప్ తండ్రి మహోన్నతుడ నీకేస్తు తొలి స్తోత్రంలో అయినా నిరంతరం ఏకరీతి గొప్ప తండ్రి మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సకల యుగములలో రాజైన దేవ పరిశుద్ధి నీకేస్తు తొలి స్తోత్రం నా దేవ నా ప్రభ్వ ఈ గడిచిన కాలం అంతా మమ్మల్ని అందరినీ మీ కృపలో మమ్మల్ని భద్రపరుచుకున్నారు మమ్మల్ని సజీలెక్కలు నిలబెట్టుకున్నారు ప్రభ ద దివారాతులు కాచి కాపాడి ఈ నూతన దినం మీరు మాకు మాకందరికీ ప్రవ్వా మంచి ఆరోగ్యము శక్తిని బలాన్ని సమస్త మీరు మాకు అనుగ్రహించినారు మీ కృపా వెంబడి కృప మా అనుగ్రహిస్తూ ఓ ప్రవ్వా అనేక పర్యాల నుంచి అనేక దినముల నుంచి మీరు మమ్మల్ని కాపాడుతున్నాను నీకు ఎంతో వందాలు ప్రవ్వాట్ అన్నింటిని బట్టి నీకు వందనాలు అర్పించుకుంటున్నాం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నమైనా ఈ రాతి కాల సమయంలోనైనా మీ పాద సంధికి మేము వచ్చినాం ప్రవ్వ మరి అలాగా మీ పాదాల దగ్గర మేము చేరినం ప్రవ్వా నా తండ్రి మీరు మాతో మాట్లాడాను ప్రవ్వ అనేకమైన విషయాలు మీరు మాకు బయలుపరిచండి ఇక సమాప్తి చివరి అంచుకు మేము వచ్చేసినామైనా మీరు అక్కడ దినాలను వింటున్నాం ప్రవ్వ ఎక్కడ చూసినానైనా భయంకమైన పరిస్థితులు ప్రవచనాలు నెరవేరుతున్నాయి ప్రవ్వా కాబట్టి నైనా ఇక మీదట మేమేం చేయాలా ఏ రీతిగా మేము ముందుకు వెళ్ళాలా ప్రవ్వ నైనా మీ మహిమార్థమై ప్రవ్వ మేము ఏ రీతిగా నేను మహిమపరచాలా ప్రభవ ఎందు నిమిత్తమై ప్రవ్వ ఈ లోకంలో మీరు మమ్మల్ని పెట్టినారు ప్రభ మేమేం చేయాలో కూడా ప్రవ్వ మీరు అనేక పర్యాల నుంచి మీరు మాట్లాడుతున్నారు ఈ దినం కూడా మీరు మాట్లాడండి ప్రభ మీకు పరిశుధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి వాక్యంలో నీ సత్యాన్ని మీరు మా ఆత్మీయ నేతలు ఇప్పమని మా శరీరమైన ప్రతి బలహీత నుంచి మాకు వెళ్ళలేండి మీ అగ్నితోమములు మీ ఆత్మచేతము నడిపించి ఈ వాక్యం ద్వారా మాట్లాడమని మా మనసు పరిపరి విధాలకు పోకుండా మీ వాక్యం మీద మేము కేంద్రీకరించుకుని సహాయపడండి మాట్లాడేది మేం కాదు ప్రవ్వా మీకు ఆత్మచేత మీరు మాతో మాట్లాడండి ప్రవ్వ పరిశుద్ధ ఆత్మదేవ మా హృదయంలో మీరు మాట్లాడండి ఈ వాక్యం మీద సత్యం నడిపించమని మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ఉన్న తండ్రి ఆమె ప్రభునందు మన తీవ్రతను ప్రభునందు మనకు ఆసక్తిని మనం రెట్టింపు చేసుకోవాల దేని విషయంలో మనం భయపడొద్దు దేని విషయంలో మనం చింతించొద్దు మన గురి మన ప్రభువే కాబట్టి ఈ లోకంలో దేవుడు అనేక పర్యాల నుంచి నీ చిన్నతనం నుంచి కూడా నీ తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆయన నిన్ను జనములకు ప్రవక్తగా నేను ప్రతిష్ఠించుకున్నాడు మనందరినీ ప్రతి ఒక్కరిని ఆయన ఆ రీతిగానే ఏర్పరచుకున్నాడు కానీ పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడిన వారు కొంతమంది కాబట్టి ఆ కొంతమందిలో నువ్వు నేను ఉండాలని మనం ఆశపడుతున్నాం కాబట్టి మన ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం ఈ చివరి కాలంలో మనము దేవునికి సువార్త ఏ రీతిగా మనము అనేకులకు మనం ప్రకటించాలా ఆ సువార్త ప్రకటించే ప్రయాసంలో మనం వెళ్తున్నప్పుడు నీకు ఎదురయ్యే ప్రతి సమస్యలు ప్రతి శోధనలను అన్నిటి నుంచి నువ్వు అధిగమించి ఆయన నామాన్ని నువ్వు ఎట్లా మయమపరచాలా అదే విషయం గురించి మనము ధ్యానిస్తాం సువార్త నువ్వు ప్రకటిస్తే ఏం జరుగుతుంది ఒకవేళ నువ్వు సువార్త ప్రకటించకపోతే కూడా ఏం జరుగుతుందో కూడా ఇప్పుడు ఈ వాక్యం మనం దీర్ఘంగా మనం ధ్యానిస్తున్నాం ఎందుకంటే ఆయన మనల్ని ఆ రీతిగానే ఏర్పరచుకున్నాడు తల్లి గర్భంలో రూపింపక మునిపే దేవుడిని జనములకు ప్రవక్తగా ఏర్పరచుకున్నాడు ప్రతి ఒక్కరిని రక్షింపబడ్డ ప్రతి ఒక్కరూ ఆయన యాజకులు రాజులని యాజక సమూహము పరిశుద్ధ జనంగము అని ప్రభు చెప్పి పేరుతో రాసిన పత్రికలు మనం చూస్తాము వాక్యం కాబట్టి చూడండి కాబట్టి అడుగు అడుగున మనల్ని అనేక విధాలంగా వాని ఆటంక పరుస్తూ ఉంటాడు కాబట్టి బైబుల్ అంతట్లో పాత నిబంధన కాలం గాని కృత నిబంధన కాలం గాని పతి ప్రవక్త కానీ ప్రతి యాజకుడు ప్రతి సేవకులు కూడా అపోస్తులు ముఖ్యంగా చివరి కాలంలో ఉన్న మొదటి శతాబ్దంలో ఉన్న అపూస్తులు కూడా వాళ్ళ సమయాల్లో వాళ్ళ వాళ్ళ కాలాల్లో దేవుని సువార్తను ఎట్లా తీసుకెళ్లిన వాళ్ళు ఎలాంటి ప్రయాసం పడ్డరో ఈ చివరి కాలంలో ఉంటున్న నేను కూడా ఆ రీతిగా మనం ప్రయాస పడితే కానీ ఆయన చిత్తాన్ని మనం లేకుంటే ఈ లోకంలో మనం ఎంతగా ఉన్నా కానీ అది ప్రయాసం వ్యర్థమే కాబట్టి అలాంటి ప్రయాసం మనం పడాలా ఒక చిన్న గుంపు మాత్రమే పడుతుంది అది మనకు తెలుసు అది చిన్న మంద భయపడకు దేవుని రాజ్యం మీకు అనుగరించబడినది కాబట్టి పెద్ద మంద కూడా ఉంది చిన్నది పెద్దది కూడా ఖచ్చితంగా ఉంటుంది కానీ చిన్న మందకే దేవుడు అది అనుగరించండు కాబట్టి ఆ చిన్న గుంపులో నువ్వు నేను కాబట్టి నీకు ఇప్పుడు మన వాక్యం వాక్యం కాబట్టి దేవుడు నీకు ప్రత్యక్షమయ్యి దేవుని వాకు నీకు బయలుదేరినప్పుడు నీకు మాట్లాడినప్పుడు నువ్వేం చేయాలా అన్నప్పుడు దానికి మనం విధేయత చూపిస్తున్నామా లేకుంటే ఏ రీతిగా చూపిస్తాము అనే విషయము కొంతసేపు మనము దీర్ఘంగా కొన్ని వాక్యాలు మనము ధ్యానిస్తాము పాత నిబంధన కాలంలో పుస్తకంలో చిన్న ప్రవృత్తుల నుంచి యోనా గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం చూస్తాము యోనా గ్రంథము మొదటి అధ్యాయము మొదటి రెండు మూడు వచ్చినాలు మనం చూస్తాం కాబట్టి యోనా గ్రంథం అంటే మనకు అందరు తెలిసిన వాక్యమే కాబట్టి ఈ యోనా గ్రంథంలో మనం చూసినప్పుడు యోన దేవుడు అన్నిలుగు సువార్త ప్రకటించడానికి దేవుడు యో యోనని కాబట్టి చూడండి యోనాకు ఏమి ఇష్టం అంటే ఆ అది మన తర్వాత నేను చెప్తాను అయితే మొదటి వచ్చిన మనం చూసినప్పుడు యహోవ వాకు అమితయ్య కుమారుడు యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను కాబట్టి ఇది మనం ప్రత్యక్షాన మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా దేవుని వాక్ ఏం చేసింది యోనాకు యోనాకు ప్రత్యక్షమైంది అమితయ్య కుమారుడు అంటే వాళ్ళ తండ్రి పేరు అక్కడ రాయబడి యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చినప్పుడు దేవుని వాక్ వాక్యం వాక్యము ప్రతి క్షణం మనం మనకు ప్రత్యక్షమై దేవుని బిడల ద్వారా లేకుంటే దేవుని వాక్కు నీకు బయలుపరచబడుతున్నప్పుడు మనకు బయలుపరచబడుతున్నప్పుడు మనం ఆ వాక్కు ఎట్లా విధేయత చూపిస్తున్నామా లేకుంటే అవిధేయత చూపిస్తుమా అనేది మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలా ఎందుకంటే దేవుడు అనేక పర్యాల నుంచి దేవుడు మనతో ఎన్నో విషయాలు ఒకరి నుంచి ఒకరు ఆ రీతిగా మనం నేర్చుకుంటూ ఉంటున్నాం కాబట్టి ప్రతి వాక్యము మనము మన హృదయంలో నింపుకుంటున్నాము వాక్యాన్ని ధ్యానిస్తున్నాము వింటున్నాము ఉంటుంది కానీ ఈ సత్యమైన వాక్యము సకల చెల్లుకు అది ప్రకటించబడకపోతే నువ్వు ఎంత వాక్యం విన్నా ఎంత గొప్ప ఎంత గొప్పగా గంభీరంగా నువ్వు వాక్యం చెప్పినా నీకు ఎన్ని ఉన్నా కానీ అది నిష్ఫలమైపోతా కాబట్టి ఆ వాకుకు మనం ఇదేత చూపించాలని చెప్తుంది ఇక వాక్యం అయితే దేవుడు మాట్లాడుతున్నాడక్కడ నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అని దేవుడు మాట్లాడుతున్నాడక్కడ చూడండి ఒక పది దశలో మనం ఎట్లా ప్రశ్న వేసుకోవాలంటే ఒకవేళ దేవుని వాక్ ఈ రోజు నీకు ఇప్పుడు ఏమైనా ఉన్నాడా ఇప్పుడు ఏమన్నా లేడు ప్రవక్తలు ఎవరు లేరు కానీ ఈ వాక్యం మనం ఎందుకు చదువుతున్నాం అంటే ఈ రోజు దేవుని వాక్ నీకు నాకు ప్రత్యక్షమైంది ఆ రీతికి మనం అర్థం చేసుకున్నప్పుడే ఆ వాక్యం మనం స్వీకరించినప్పుడే ఆ వాక్యం నీలో కార్యశుద్ధి కలుగు చేస్తుంది నేను బలపరుస్తుంది నేను నువ్వు ఎంత బలహీనగా నువ్వు ఎన్ని సమస్యలున్నా కానీ ఆయన వాక్కును ఎప్పుడైతే నీకు ప్రత్యక్షమై నీ హృదయంలో నువ్వు నీకు ఎక్కలేని శక్తి వస్తూ ఉంటుంది నువ్వు లేసి విజృంభిస్తావు చూడండి ఆ రీతిగా మన హృదయాలు మండుతూ అన్నట్టు కాబట్టి ఆ దోషము దేవుని దృష్టికి ఘోరంగా ఉందంట ఈ నినివే పట్నస్థులు ఎవరంటే అనిలు వీళ్ళు వీళ్ళు అర్శుర్యులు నిన్వే అశురు రాజధాని నినివే పట్నస్థు అర్షురికి రాజధాని కాబట్టి ఈ నినివే పట్నస్థులు అన్యులు అయితే చూడండి మొట్టమొదట బైబుల్ అంతట్లో ఫస్ట్ అనిలుకు సువార్త ప్రకటించిందంటే యోన ఒక్కడే తర్వాత నాహం ప్రకటించండి వంద సంవత్సరాల తర్వాత అయితే యోనాకి దేవుడు మాట్లాడినప్పుడు ఏనా ఏం చేశాడు ఆయన ఎట్లా చెప్తాను చూడండి ఈ ఈ వాక్యము మొదటి వచ్చి మనం చూసినప్పుడు దేవుని వాకొచ్చి యోనతో మాట్లాడుతూ యోన నువ్వు లే ను లేసి ఏం చేయాలా మహా ఆయన మహాపట్నంకి వెళ్ళు అని చెప్పి దేవుడు క్లియర్గా చెప్తుంది వాళ్ళ వాళ్ళ దోషం చాలా భయంకరంగా ఉంది నేను చూడలేకపోతున్నా వాళ్ళకి శిక్ష వాళ్ళ వాళ్ళ ముందు శిక్ష కాబట్టి నువ్వు చెప్పు వాళ్ళకి చెప్తే వాళ్ళు వింటరు విని మారు మనిషి పొంది నా వైపు తిరుగుతారు కాబట్టి నేను వారి పాపను క్షమిస్తాను యోనకు దేవుడు మాట్లాడుతుంటే ఎంత జాగ్రత్తగా ఎంత దయగా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి అయితే యోన యహోవ సన్నిధి నుండి తర్శిశు పట్నంకు పారిపోలేని యోనా ఎప్పేకి పోవు ఎప్పేకి పోయి తర్శిషునకు పోవు ఒక ఓడను చూసి ప్రయాణంకు కేవి ఇచ్చి యహోవ సన్నిధిలో నిలవక ఓడవార్త కూడా తర్శిషునకు పోటకు ఓడ ఎక్కాను కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాలా ఈ రెండు వచనలు చాలు మనకి ఈ మూడు వచనాలు అయితే ఇక్కడ ఏం చూస్తున్నామంటే యోనాకు ఎందుకు ఇష్టం లేదు చాలా మంది మామూలుగా ఏంటంటే చెప్తా ఉంటారు ఏంటంటే యోన పోయిండు తర్వాత ఆయనకు ఆయనకి ఇష్టం లేదని చెప్తా కానీ అసలైన దాని చరిత్రాత్మకంగా వాక్య ప్రకారం ఈ యోనాకి ఎందుకు ఇష్టం లేదు వాళ్ళకి సువార్త ప్రకటించడం అన్నప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుడు యోనా ద్వారానే వాళ్ళకి సువార్థ ప్రకటించబడాలా అది దేవుని ప్రణాళిక యోనా పోయి సువార్థ చెప్పాలి అంతే దేవుడు నేను ఒక స్థలానికి నడిపిస్తున్నానంటే అది ఆయన ప్రణాళిక ఉంటుంది కాబట్టి అది మనం గ్రహించాలా కాబట్టి మనం అనుకోవచ్చు నేను పోకపోతే ఏరబోతా అనుకోవచ్చు కాదు నువ్వే పోవాలి దేవుని ప్రణాళిక ఒక దశలట్టు ఉంటుంది కానీ యోనా ఏం చేసిండు పారిపోయిండు దర్శిస్తూ పోయిండు ఎందుకు పోయండి అంటే భవిష్యత్తులో ఇస్రాయల్ ప్రజల్ని ఈ ఈ యొక్క అర్శీరులు వచ్చేసి వాళ్ళని చంపేస్తారు వాళ్ళ మీద దండి తెచ్చి యుద్ధం చేసి వాళ్ళని భయంకరంగా బానిసలుగా తీసిపోతారు అది యోనాకి ఇష్టం లేదు అంటే ఇక్కడ ఏం చూపిస్తుంటే రక్త సంబంధం చూపిస్తుంది అక్కడ యోనాకు ఏంటంటే వాళ్ళు ఇన్నిమే పట్టణానికి పోసి వార్త చెప్తే వాళ్ళంతా ప్రభుని తెలుసుకుంటారు తెలుసుకుంటారు తర్వాత వాళ్ళు మంచిగా అయిపోతారు దేవుని శిక్ష వాళ్ళ మీద వస్తారు రాదు ఇప్పుడు నేను వాక్యం చెప్పకపోతే ఏమవుతుందంటే దేవుని శిక్ష వాళ్ళ మీదకి వస్తే వాళ్ళంతా నాశనం అయిపోతారు యోనాకు విధానం అన్నట్టు ఆ వాక్యం ప్రకారంగా చూడండి కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే యోనకు ఒక బలహీనత ఉంది అనే విషయం అక్కడ చెప్తున్నాడు అంటే యోనా ఏం చేస్తున్నంటే రక్త సంబంధం గురించి ఆలోచిస్తున్నాడు యోన రక్త సంబంధం గురించి ఆలోచిస్తున్నాడు యోన అందుకే పౌలు అంటాడు తొమ్మిద రోమి రాసిన పత్రికలో సాధ్యమైతే దేహ సంబంధాలైన నా సహదుల నిమిత్తం నా ప్రాణాలు పోయినా పర్లేదు నేను శాపగ్రస్తుయినా వాళ్ళంతా వాళ్ళైతే రక్షణ పొందాలని పౌలు ఆ రైతే చెప్తున్నాడు కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు పౌలు నీ రక్త సంబంధం గురించి నేను ఇంతగా ప్రయాసపడుతున్నావే ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా నా బిడ్డలే కదా మరి వారి కోసం నువ్వు ఎందుకు నువ్వు ప్రయాసపడవా చూడండి ఈ బలం ఇంత ఎంట వెంటాడుతూ ఉంటది యోనా బలం ఉంది చూడండి నాకు ఒక మొన్నటి దినము నేను ఒక విషయంలో నేను చాలా స్ట్రగ్లింగ్ అవుతున్నా ఒక విషయంలో కొన్ని నేను చాలా ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా దుఃఖంలో అనిపించింది చాలా బాధ అనిపించింది అయితే నేను ప్రార్థన చేస్తున్నా చేస్తున్నసరికి సడన్ గా నాకు దేవుడి ఈ వాక్యం వైపు నడిపించిండు కుర్చీలో కూర్చున్న వాక్యం చదవాలనిపించింది టైంలో ఆలోచిస్తున్నా ఈ వాకింగ్ అవుతుంటే యోనా గంధం నాకు ఎందుకు గ్యాప్ అనిపిస్తా అవుతున్నసరికి ఎక్కలేని బాధ అనిపిస్తూ ఉంది వెంటనే రూమ్ లోకి వెళ్ళి తలుపుకొని ముఖాల మీద ప్రార్థన చేస్తే వాకింగ్ చదువుతా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ ప్రవ్వా ఎందుకు యోనా ప్రవ్వా ఈ రీతి చేసిండు కాబట్టి ఎందుకు ఆ రీతి దేవుడు నాకు ఆ విషయం చూపించండు దేవుడు నాకు తర్వాత యోనా ఏం చేసిండు తరచూ తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు తర్వాత మళ్ళీ రెండోసారి దేవుని వాకు ప్రత్యక్షమైనప్పుడు ఆయన వయసు వార్త చెప్తే ఇనివే పట్టణ రక్షణ పొందినప్పుడు అందరూ పాపాలు విడిచి పెట్టిండు గోనె పట్టగట్టుకుని ఉపాసండిని ప్రార్థన చేసిండు ఇంత బాగానే ఉంది కానీ చివరికి వచ్చే వారికి అప్పటికి యోనాకి సువార్త చెప్పిండే కానీ కానీ ఇంకా అసంతృప్తి ఉంది అతనికి ఎందుకంటే ఈ ఆ పట్టణానికి ఎలాంటి శిక్ష రాబోతుందో దేవుడు క్షమించడనే సంగతి తెలియదానికి ఎలాంటి శిక్ష రాబోతుందో అని చూడటానికి పోయే కొండ దగ్గర కూర్చొని చూస్తా ఉన్నాడు తర్వాత ఎంత భయంకరంగా ఉంది తర్వాత ఒక స్వర దేవుడు మలిపిస్తాడు తర్వాత అది కొంచెం నీడ ఇచ్చినప్పుడు తర్వాత అది ఎండిపోవటం అవన్నీ మనం తెలుసేవన్నీ తర్వాత ఎంత చింతాకాంతడై బాధపడి ఈ స్వర ఆ స్వర గురించి అంత వేదన పడతా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు చివరికి ఏమంటాడంటే చూడండి నువ్వు ఒక్క దినాలుగో అధ్యాయము పదవచ్చు అందుకు యో అందుకు యహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రి పుట్టి పెరిగి ఒక రాత్రిలోగే వాడిపోయిన ఈ చొరచట్టం విషయంలో నువ్వు ఎంతగా విచారపడుతున్నావు చూడండి ఆ స్వర గురించి ఆయన ఎంతగా విచారపడుతున్నావు ఒక రాత్రిలో పుట్టింది అప్పటికప్పుడే పెరిగింది అప్పటికప్పుడే వచ్చేసింది వాడి గురించి ఆలోచిస్తున్నావు యోనా అయితే నూట వేల కంటే ఎక్కువై కుడి ఎడమలో ఎరగని జనములు బహు పశువులు గల నినివే కా మహాపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో అనిను నేను ఈ మాట నన్ను ఎక్కడోనూ వేదనలోకి తీసుకెళ్ళింది అప్పుడు నాకు ఏమో నాకు ఏమర్థమైందంటే అంటే దేవుని హృదయము ఎంతగా వేదన పడుతుంది విషయం అర్థమైంది మనం అనుకుంటాం కదా మన రక్త సంబంధాల గురించి మన కుటుంబం గురించి మనం ఎంతగా వేదన పడతా ఉంటాం కదా కానీ దేవుడు సమస్తాన్ని ఆయన సృష్టించిన వాడు కదా ప్రతి ఒక ఆత్మ నాది అన్నాడు కాబట్టి యోన ఆలోచిస్తున్నాడు కానీ దేవుడే ఆయన హృదయం ఎట్టుంది కాబట్టి ఆయన హృదయం ఎట్లుంది కుడి ఎడమల్ని తెలియని ప్రజలు యోనా వాళ్ళ గురించి నేను విచారపడొద్దా నువ్వు నీ రక్త సంబంధం గురించి వాళ్ళిస్తున్నావు వాళ్ళ మీదకి దోషం రావద్దని శిక్ష రావద్దనే మనం చేస్తున్నాం కానీ వాళ్ళ కోసమే నీ జీవితం అంతా ప్రయాసపడుతు నీ తలంపు నీ మనసు అంతా వాళ్ళ మీదనే పెట్టుకుంటున్నావు కానీ ఏ రోజన్నా కానీ ఈ లోకంలో ఉన్న వాళ్ళంత బిడ్డలు అందరూ నా బిడ్డలే కదా నువ్వు వారి గురించి ఎవరన్నా ఆలోచిస్తున్నారా ఎవరన్నా బాధపడుతున్నారా అని ఆయన హృదయంలో నొచ్చుకున్నాడు అప్పుడు భయంకరమైన దుఃఖం వచ్చేసింది నాకు ఏడ్ అవును రవ్వ నన్ను క్షమించిపురవ్వా అంటే చూడండి మనము కుటుంబం పట్ల జాలి చూపించొద్దని దేవుడు చెప్పడు కానీ నా కుటుంబం నా పిల్లలు నా రక్త సంబంధికులు వాళ్ళే ఈ లోకంలో క్రైస్తవులు మా కుటుంబం బాగుండి మా అంతా ఆలోచిస్తారు కానీ వాళ్ళు వాళ్ళకి ఎవరు భయసు వార్త చెప్పాలా అని ఇనివే పట్నస్థలు వాళ్ళు దోషము భయంకరంగా పాపలు ఉన్న ఎవరు వయసు వార్త ప్రకటించాలా అంటే స్వార్థం ఉంది ఇక్కడ చూడండి సేవ జీవితంలో ఉన్నప్పుడు ఇలాంటి గుణగణాలున్న సేవకులు కూడా ఉన్నారు ఈ రోజు క్రైస్తవులు లేరా ఆ రీతిగా నువ్వు సంఘాలకే వాక్యం ప్రకటిస్తున్నావు క్రైస్తలకి నువ్వు వాక్యం చెప్తున్నావు ఏ రోజన్నా పోయి నువ్వు అనిల్ దగ్గర పోయి వాళ్ళకు వాక్యాన్ని ప్రకటించినవా చూడండి ఎందుకు మనం ప్రకటించలేని స్థితిలో ఉన్నామంటే వాళ్ళు వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు వినర్ బ్రదర్ అని చెప్తా ఉంటారు చాలా మంది వినర్ అని అంటున్నావు కానీ దేవుని తలంపు వేరే దేవుని నీతో మాట్లాడి నేను వెళ్ళమంటూ పలాని ప్రాంతంలో వెళ్ళప్పుడు నువ్వేం చేయాలా వెళ్ళి సువార్త చెప్పాలా కానీ క్రైస్తవులకే చెప్తారు చాలా మంది సేవకులు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సంఘాలకే పరిమితం పక్కన ఉన్న గ్రామాలు కొంతమంది చుట్టుపక్కల ఉంటే చాలా మంది పేదవాళ్ళు గుడిసీలు వేసుకొని ఎంత భయంకరంగా వాళ్ళ స్థితిలో ఉంటారు తాగి తందనాలు తెలియదు వాళ్ళకి జీవితం ప్రభు అంటే తెలియదు వాళ్ళకి అలాంటి వాళ్ళు నీ కనిపించినప్పుడు నువ్వు ఎందుకు వాళ్ళకి వార్త చెప్పలేని స్థితిలో ఉన్నావు మనం ఏసు ప్రభు ఏస్తు క్రీస్తు అందరికీ వాక్యం ఉందా మరి అందరికీ ప్రభు నీకు ప్రభు కానీ వాళ్ళకు కూడా ప్రభువే కదా ఆ ప్రభుని ఎట్ట నువ్వు చూపించాలంటే అందుకోసమే కదా దేవుడు మనం నేర్పరచుకుని లోకంలో అందుకొరకే కదా నేను ఇంతకాలం ట్రైన్ చేసింది యోనా నువ్వు చిన్నతనం నుంచి నేను ఇంతకాలం నేను ట్రైన్ చేసినా ఇంతకాలం నేను నేను పోషించినా ఇంతకాలం నేను కాపాడినా ఎందుకు నా ప్రజలకు నేను సువార్థికునిగా పరిచారికని నేను ఏర్పరచుకునే కనుక నువ్వు చెప్పనంటే ఎట్లా నీ చేతని నేను చెప్పిపిస్తా చూడండి మనం అంతగా ఆయన కాపాడుతున్నాడు కదా ఇంకా మనం ఏం చేస్తాం మన కుటుంబము మన వాడి గురించి ఆలోచిస్తూ ఉంటాం కదా అప్పుడు దేవుడు మాట్లాడుతున్న ఆ వాళ్ళ గురించి ఎవరు ఆలోచిస్తారు నీ నీ కన్న పిల్లల గురించి నీ కుటుంబం గురించి నువ్వు ఇంతగా బాధపడుతున్నవే నీ భర్త గురించి నీ భార్య గురించి నువ్వు ఎంతగా వేదన పడుతున్నవే ఒక తండ్రి పిల్లల పట్ల ఎంత వేదన కలిగి ఉంటాడు పరమత్త నిన్న సృష్టికర్తైన దేవుడు ఆయన పిల్లలు వీళ్ళంతా పిల్లలు కాబట్టి ఆయన హృదయంలో ఆయన పిల్లలు తప్పిపోయి అంత పాపంలో జీవిస్తుంటే సైతానుడు వాడు విజృంభించి వాళ్ళని చిత్రవత చేస్తూ పాపమకి నడిపిస్తుంటే వాళ్ళు నరకని పోతుంటే ఆయన హృదయం ఎంత నొచ్చుకుంటది చూడండి ఎప్పుడైతే దేవుడు ఆ మాట ద్వారా నాతో మాట్లాడిండో నాకు ఎంత వేదన అనిపించింది భయంకరంగా ఏడ్చి ఏ నాకు అంత ఏడుపు ఎప్పుడు ఏడవలే నేను అంటే నేనేదో ఏడ్చిన గొప్ప పని నేను చెప్పలేను అంటే దేవుని హృదయము మన ఆయన తండ్రి హృదయము ఈ లోకం పట్ల ఆయన బిడలు ఎంత వేదము మన పిల్లలు తప్పిపోతే ఏమైనా అంటే మనం ఎంతగా బాధపడుతుంది వెళ్ళి కదా కానీ ఈ అంటే దేవుని హృదయము ఆయన మనసు అర్థం చేసుకునే ఎవరు ప్రభు మనిషి ఎదిగిన వారు ఎవరు అంటాడు దావిద్రిజ్ చూడండి కాబట్టి ఆయన హృదయం ఎంత వేదంతో ఉంది ఎంతోమంది దేవుని బిడ్డలు నశించిపోతున్నారు ఎంతో సువార్త ప్రకటి లేని గ్రామాలు ప్రాంతాలు ఉన్నాయి మనం ప్రకటించే వారికే ప్రకటిస్తుంది నీకు నేను వాక్యం చెప్పుకున్నా నువ్వు నాకు వాక్యం చెప్తుంది మనం ప్రేమిస్తున్నాం ఇతరులు వాళ్ళు మనల్ని కూడా ప్రేమిస్తున్నారు మనకు ప్రేమ విందిస్తారు మనకు వాళ్ళకు విందిస్తున్నాం అంత బాగానే ఉంది కానీ వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఎవరు సువార్త చెప్పాలా ఈ రోజు క్రైస్తవులు ఉన్నారా లేదా సంఘాలు చూడటానికి గల్లీకి ఒక ఆరు సంఘాలు ఉంటాయి ఒక ఒక బజార్కు వచ్చేసి ఆరు ఏడు సంఘాలు ఉంటాయి ఏం ప్రయోజనం ఒకరికన్నా పోయి అనులకు సువార్థ చెప్తారంటే కష్టమే ఎవరో ఒకరు ఒక సంఘం భారం కలిగిన వాళ్ళు చెప్తున్నారు కాబట్టి కొంతమంది అయినా ప్రభు చెంత కాబట్టి ఇక్కడ మన వాక్యం అర్థం చేసుకోవాలని అంటే దేవుడు నేను లేసి పోయి నివే పట్టణాలు సువార్థ ప్రకటన అంటే ఏం చేయాలా యోన ఏం చేసిండు యోనకి ఇష్టం లేదు అది కాబట్టి ఈరోజు మనకి ఇష్టం ఉందా నీకు కనిపించిన ప్రతి ఒక్కరికి నువ్వు సువార్త చెప్పగలుగుతున్నావా ను కూరగాలుగుంటావు ఎక్కడెక్కడ పోతావు ఎక్కడ కూడా బస్ స్టాపుల్లో నీకు ఎంతమంది పరిచయం అవుతూ నీ దగ్గర కొంతమంది డబ్బులు అడుగుతారు వచ్చి ఆ ట్రాఫిక్ లో ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకా నీ పొరుగు వారికి నువ్వు ఎట్లా సువార్థ చెప్తున్నావా లేదా లేదు బ్రదర్ క్రైస్తువులకు సువార్థ చెప్పడం చాలా ఈజీ బైబుల్ వాక్యం సిస్తారు పలానా నువ్వు వేదన పడుతుంటే పలానా వాక్యం ఉంది సిస్తారు దేవుడు నిన్ను విడవడి వాక్యం చెప్పి ఆదరిస్తూ కరెక్టే అది ఈజీ సునాసం కదా కానీ అన్యుడు వాడు ఆత్మ ఘోషిస్తుంది ఎవరు నన్ను విడిపిస్తానని వాడ ఆత్మకు సంబంధించిన వాక్యము నువ్వు అట్ట చెప్పగలవా ఆ రీతిగా మనం చెప్పకపోతే వాళ్ళంతా నశించిపోతారు దేవుడు నిన్ను నన్ను ఉత్తరవాదిగా పెడతాడు నీ కళ్ళు ఈ లోకంలో అన్ని చూస్తున్నాయి మంచి వారిని చూస్తున్నాయి చెడ్డవారిని చూస్తున్నావు అన్ని చూస్తున్నాయి మన కన్నులు కానీ అవకాశం ఉండి కూడా మనము ఒక దశలో మనం ఏం చేస్తామంటే సువార్త ప్రకటించలేని స్థితిలో ఉంటాం మనం కదా కాబట్టి దేవుడు కుడి ఎడమల్ని ప్రజలు కదా వీళ్ళంతా కాబట్టి వాళ్ళకి ఎవరు మన వయసు సువార్త చెప్పాలా అందుకు ఆయన ఈ లోకంలో ఇస్రాయల్ ప్రజల్ని వెలుగులాగా దేవుని కొరకు నిలబెట్టుకుంటే వాళ్ళు అన్నజలకు వెలుగులాగా పెడితే వాళ్ళు వెలగలేకపోయినారు అందుకు ఏ లోకానికి వచ్చి ఆయనే వెలుగులాగా వచ్చి ఆయన అనేకులకు సువార్త ప్రకటించి ఏ రీతిగా వాళ్ళకు ప్రకటించాలా అనేది అవన్నీ ఆయన జీవితంలో ఆయన నెరవేర్చి ఆ అధికారం తిరిగి నీకు కాబట్టి ఈ రోజు మనం ఏం చేయాలా ఈ రోజు మనం ఎట్లా సువార్త ప్రకటించాలా మనం పోయి సువార్త ప్రకటిస్తే ఏం జరుగుతుంది అనే విషయము ఇప్పుడు మనం ధ్యానిస్తాం సమస్తమైన జనులు దేవుని తెలుసుకుంటారంట అపోస్తులు చేసిందా లేదా అపోస్తులు ఎప్పుడైతే ఆయన అహరోణమయ్యి వెళ్ళిపోయిందో పరిశుధాత్మ అభిషేకం పొందుకున్నారు వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు గిఫ్ట్స్ పొందుకున్నారు సేవా జీవితంలో వెళ్తున్నప్పుడు ఆయన వాళ్ళు మరణించేంత వరకు కూడా సువార్త కొరకే జీవించిన వాళ్ళు ప్రాణాలే పనంగా పెట్టి త్యాగం చేస్తున్నారు వాళ్ళు ఆయన వాళ్ళు వెలిగిండ్రు అనేకులు వెలిగించిండ్రు తర్వాత ఆ వెలుగు కొంతకాలం వరకు వాళ్ళు ఉండి ఆరిపోయినారు వాళ్ళ జీవితాలు ముగించుకున్నారు ఆ వెలుగునే వాళ్ళకి అర్పించినారు వాళ్ళ కాలం అట్లా ముగించిందన్నట్టు సువార్త ఆ రీతిగా మనం తయారు కావాలా ఈ చివరి కాలంలో ఆ రీతిగా మనం తయారు కాకపోతే ఈ లోకాన్ని మనం వెలిగించలేం ఈ లోకమంత చీకటి కట్టిక చీకటి కమ్ముకుంచింది యోహ యోహో ఏషయా ప్రవచనం చూస్తాడు చీకటి ప్రదేశంలోను మరణ మరణ ప్రదేశంలోను చీకటిలో ఉన్న జనులందరికీ వెలుగు ఉదయించనని ఆయన ప్రవచించిండు ఆయన ఆ ప్రవచనం మన ప్రభు వచ్చి దాన్ని నెరవేర్చిండు కాబట్టి ఆ ప్రవచనం నీ నా జీవితాల్లో కూడా ఆ చీకటి చోట్ల నువ్వు కూడా వెలుగుని తీసుకొని రావాలా అంటే ఏం చేయాలా మనం పోయి సువార్త ప్రకటించాలా ఎవరుకు ప్రకటించాలా క్రైస్తులు కూడా ప్రకటించాలా చర్చిస్ కూడా మనం వాక్యం చెప్తాం చర్చిస్ కూడా మనము వాక్యం చెప్తాం మనం కానీ ఏ రోజన్నా కూడా అనిల్కు పోయి మన సువార్త ప్రకటించినమా ఒకసారి చూడండి మార్కు సువార్త మార్కు సువార్త ఒకటి అధ్యయం పదిహేను వచనంలో కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి కాలము సంపూర్ణమైంది కాబట్టి ఇది చివరి కాలము అది సంపూర్ణం అయ్యే టైంకి మనం వచ్చేసింది కాబట్టి సంపూర్ణమైంది కాబట్టి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది అంటే ఆయన రాకడ బహు సమీపం ఉంది కాబట్టి మారు పొంది సువార్థ నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించు గలీలియాకు వచ్చాను ఏసు ప్రభు సువార్త ప్రకటిస్తూ ఆయన గలీలియా ప్రాంతానికి వచ్చిండు ఆ ప్రవచనం అక్కడ నెరవేరింది గలీలు అంటే అనిలు ఆయన మొట్టమొదట సువార్థ ఆరంభించింది అనిల మధ్యలోనే సేవ చేసింది ఆయన ఆయన మరించే మరణించే టయానికి చివరిగా అప్పుడు ఎర్రశిలో వచ్చి సేవ చేసిండు ఆయన ఎక్కువ పర్సెంటేజ్ అనిల మధ్యలో సేవ చేసిండు ఆయన ఎందుకంటే ఆయన జీవితంలో ప్రవచనలు నెరవేరినాయి ఎందుకంటే అనిలకు ఎట్లా సువార్త చెప్పాలో క్రైస్తలకు ఈ రోజు కూడా చాలా మంది తెలియదు ఎందుకంటే నువ్వు ఆ తెలుసుకోలేదు కాబట్టి కాబట్టి కొన్ని విషయాలు మనం చూస్తాము అయితే ఆయన ఏం చేసిండంటే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఆయన సువార్త ప్రకటించుకుంటూ అనిలు ప్రాంతం చేసుకుంటూ ఏం చేసిండు సమాజ మందిరాలకు కూడా వచ్చిండు ఇరవై వచనంలో అంతటా వారు కపెర్ణ అదే అధ్యాయంలో ఇరవై వచనంలో అంతట వారు కపెర్ణ హోంలోకి వెళ్ళిరి వెంటనే ఆయన విశ్రాంతి దినమున సమాజ మందిరాలకు పోయి బోధించను కాబట్టి ఆయన పత్తి సమాజ మందిరంలోకి వెళ్ళిండు చర్చెస్ వెళ్ళిండు పోయి అనేకులకి ఆయన సువార్థ చెప్పిడు బోధించిండు ఆయన ఆయన బోధ ఎట్లుంది ఆయన శాస్త్ర వల్లే కాక అధికారం గల వాని వల్లే బోధించింది కనుక ఆయన బోధకు మనుషులంతా ఆశ్చర్యపోయిందంట కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా ఈరోజు క్రైస్తవ జీవితంలో మనం అర్థం చేసుకున్నప్పుడు అనేకులు బోధిస్తున్నారు అనేకులు ప్రభులు ప్రకటిస్తున్నారు కానీ వాళ్ళకి ఏం ఏం లేదన్నట్టు ప్రకటించిందే ప్రకటిస్తా ఆ రీతిగానే వాళ్ళ చిన్నతల నుంచి ఏమున్నదో అదే కీర్తన గందం అదే అధ్యాయాలు చదువుకిస్తూ ఆదరణకరంగా చేస్తున్నారు కానీ వాళ్ళు ఆ రీతిగా అంతకంత చేసి వాళ్ళని సోమర్లాగా చేస్తున్నారు ప్రార్థన జీతం తెలియని స్థితిలో ఉన్నారు శోధన ఎట్లా జయించాలని తెలియని స్థితిలో ఉన్నారు ఆ రీతిగా వాళ్ళు ట్రైన్ చేస్తే ఉపద్రవం నీ మీదకి అమాంతంగా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అక్కడ దేవుణ్ణి విడిచిపెట్టేసి చర్చికే మానేసి ఈ లోకంలో గడి ఉంటారు దాన్ని ఎట్లా ఎదుర్కోవాలనే తెలియదు ఈ రోజు అట్లా ఉన్న ఎన్నో సంఘాలు కానీ ఈ రోజు మనం ఎన్నో పరిస్థితులు కొన్ని వెళ్తున్నా కానీ ఎట్లా మటు మీద విజయం పొందాలా ఏ రీతిగా ప్రభులో మనం బలపడాలనే విషయమో మనం తెలుసుకున్నాం కదా మనకు అనేక విషయాలు మనకు బయలుపరచబడ్డాయి కానీ ఇవన్నీ పోయి సంఘాలు మనం ప్రకటిస్తున్నామా సంఘం అంటే ప్రకటించాల్సిన అవసరం లేదు క్రైస్తవుల మధ్యలో ఉన్నా కూడా నువ్వు ప్రకటించినా కూడా అదే సంఘమే ఈ లోకం దృష్టి చర్చి కానీ సంఘం దేవుని బిడల సహవాసమే సంఘం వాళ్ళకు మనం ప్రకటిస్తే ఒక్క ఆత్మ వచ్చినా కానీ ఏమవుతుంది ఆ ఒక్కాత్మ పోయి ఎంతో మందిని వెలిగి ఒక్క ఒక్క దీపం వెలిగితే ఆ దీపం అనేక దీపాలను వెలిగించగలదు కాబట్టి ఈరోజు ఆ రీతిగా ఉంది కాబట్టి అందుకు దేవుడు ఆయన ఎన్నో విషయాలు ఆయన బోధించుండి వాళ్ళకి చూడండి ఆయన బోధకు ఆశ్చర్యపడి ఎందుకంటే ఎప్పుడు అలాంటి బోధ వాళ్ళు వినలేదు ఈ రోజు సంఘాల్లో పోయి మన వాక్యాలు చెప్తే ఒకటిసారి రెండుసార్లు మనం ఆహ్వానిస్తారు ఇంకా రెండోసారికి లేదు లే రెండు అంటే గొప్ప ఒక్కసారికి ఆ లాస్ట్ అవకాశం ఎందుకంటే ఆ చర్చి కూడా అవకాశం నీకు కూడా ఒక అవకాశం చెప్పనీకి ఎందుకంటే ఆ టైంకి ఆ సంఘానికి దేవుడేది వాక్యాన్ని బయలుపరిండు అది వాళ్ళు స్వీకరిస్తేనే వాళ్ళకి కార్యం జరుగుతుంది లేకుంటే లేదన్నట్టు ఎందుకంటే అలాంటి బోధలు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు ఒకవేళ చెప్పినా కానీ ఈ పార్సల్ వాక్యం బాగా చెప్తారు కాబట్టి ఇతను నెక్స్ట్ వీక్ ఇతను రావద్దు లేకుంటే వీళ్ళంతా ఆయనతో ఆకర్షింపబడతారు ఈ రోజు అట్లున్నారు సేవకులు ఏ రెవరైతే చాలా మంది పార్సల్ పిలిపించి సంఘాన్ని బలపరిచే వాళ్ళని చూసినాం కానీ ఒకసారి వచ్చి వాక్యం చెప్పేసి పోతే వాళ్ళు బలపరిస్తానికి పోతే వాళ్ళు ఏం చేస్తారు వీళ్ళు ఎక్కడెక్కడ ఆకర్షించబడతారు చెప్పి వాళ్ళని కూడా ఉద్దేశం చెప్తారంటు అంటే పర్లోకరాజ్యం వాళ్ళు పోనీరు పోయే వాళ్ళని పోనీరు అన్నట్టు కాబట్టి వాళ్ళని ఎట్ట బయటి తీసుకొని రావాలా పర్లోకరాజ్యము బలవంతుల చేతిలో పట్టబడింది ఈరోజు వాళ్ళందరి చేతిలో పట్టబడింది సేవకుల చేతిలో పర్లోకరాజ్యం అంటే దేవుని బిడ్డలు పట్టబడనారు వాళ్ళు మనకు గుంజుకొని రావాలంటే నువ్వేం చేయాలా ఈరోజు మనం ఏం చేయాలా అనే విషయం వాళ్ళు రానికపోతే మనం ఎవరు రానిర మౌనంగా నోరు మోసుకొని మౌనంగా ఉండలేం కదా ఏసుప్రవ్ ఏం చేసిండ ఆయన పరిశుధాత్మ అభిషేకం పొందుకున్న తర్వాత అన్ని పొందుకోయిన తర్వాత శోధింపబడి విజయం పొందిన తర్వాత ఆయన ఏం చేశాడు ఆయన ఒక్కడే బయలుదేరిడా లేదా ఒక్కడే బయలుదేరిండి ఆయన బయలుదేరి ఉంటే ఆ గళీలే ప్రాంతాన్ని పోతూ ఉంటే సముద్ర తీర పైన మంది శిష్యులు దొరికింది ఒక్కడే స్టార్ట్ అయ్యిండు పోయి సువార్త చెప్పుకుంటూ ఆయన ఉంటే ఆ పైన మంది శిష్యులు జమ అయ్యి మంది పోయి ఎంతో మంది మంది మంది మంది పెద్ద సమూహం తయారైపోయి ఆయన పోయి ఎక్కడ ఫస్ట్ జన సమూహంలో చెప్పిండు తర్వాత చర్చిస్ లోకి పోయిండు కాబట్టి మనం కూడా అంతే నీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోవాలా సువార్త ప్రకటించాలా అనేకులు ప్రభును పరిచయం చేయాలా అవన్నీ మనం ప్రభు దగ్గర నేర్చుకోవాలనే విషయము మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన బోధకు ఎంతో మంది ఇక్కడ ఒక విషయం మేము గమనించగలినాడు కాబట్టి ఈ రోజు సంఘాలు ఎట్లోనే ఎరీతి ఉందనేది ఇరవై మూడో ఆ సమయమున వారి సమాజ మందిరములు అపవిత్రాత్మ పట్టిన మనుషులు ఒకడు అపవిత్రాత్మ పట్టిన వారి ఇది ఆశ్చర్యంగా అనిపిస్తుంది దేవుని దేవుని సమూహంలో దేవుని బిడ్డల మధ్యలో దేవుని మహిమ ఉంటుంది దేవుని శక్తి ఉన్నప్పుడు ఏమైనా దురాత్మలు ఉంటాయి అక్కడ ఉండవు ఏ శక్ దురాత్మ శక్తులు అక్కడ నిలబడలేవు అవి కాలిపోతాయి కానీ ఇక్కడ అపవిత్రాత్మ పట్టిన ఒక మనుషులు ఉన్నాడు అంటే అపవిత్ర అక్కడ ఉన్నాయని మనం చూస్తున్నాం కదా ప్రకటన గ్రంథంలో అవి ప్రతి దాంట్లో ప్రతి డిమానిషన్ లో ఉన్నాయి అక్కడ అవన్నీ ఆ మనుషులు ఉన్నాడు అక్కడ అంటే ఒక ఆత్మ అక్కడ ఉంది కానీ ఆ ఆత్మను ఎవరు కూడా కదిలించలేకపోయినారు ఎన్నో ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు బోధ చెప్తున్నారు కానీ ఆ సమాజ మందిరాల్లో బోధిస్తున్నారు కానీ ఎప్పుడు ఆ అపవిత్రాత్మ బయటికి రాలే కానీ ఏసు ప్రభు ఎప్పుడైతే అక్కడ అడుగుబెట్టి వాక్యం చెప్పిండో అప్పుడు అపవిత్రాత్మ పట్టిన మనిషి అది కదిలింపబడుతుంది ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి నువ్వు నేను పోయి అలాంటి ప్రాంతాల్లో పోయి నువ్వు వాక్యం ప్రకటిస్తే మనుషులు దయ్యాలు బయటకు వస్తాయి లేకపోతే రావయ్యి అవి ఒకదానికొకరు ఒకదానికొకరు అంటుకొని మొత్తం నాశనం చేసి మొత్తం భ్రష్టత్వంలోకి నడిపిస్తూ ఉంటాయి చెప్పకపోతే నేను చెప్పకపోతే చూడండి మనం చెప్పకపోవటం వల్ల ఏం జరుగుతుందనే విషయం అవి అక్కడే ఉండిపోతాయి అందుకే మనం ఏ సంఘాలు కూడా దయ్యాలని వాటి వెళ్ళగొట్టే వస్తాం మనం మళ్ళీ తెచ్చిపెట్టుకుంటే మనమేం చేయలేం మళ్ళీ తిరిగి ఆహ్వానిస్తే మళ్ళీ తిరిగి వస్తాయి మనం వెళ్ళగొట్టాక తిరిగి వస్తాయి మళ్ళీ ఎందుకంటే వాడు విడుదల వాడు మళ్ళా ప్రభు కొరకు జీవిస్తే ఏ దుష్టశక్తులు వాడి మీదకి రావు కానీ ఆ విధానాలు ఎవరు చెప్పాలో వాళ్ళకి కాబట్టి చెప్పే ఓపికలు ఈరోజు సంఘాలకు లేదు వినే ఓపిక కాంగ్రిగేషన్కి లేదు ఇంత సమయ బ్రదర్ వాక్యం పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు ఇంటి గొప్ప సంఘాల్లో ఫార్టీ మినిట్స్ వాకింగ్ చాలా కష్టం అనిపిస్తుంది వాళ్ళకి పార్సల్ కూడా అంత ఓపిక ఉండదు ఓపిక లేకుండా ఏం సేవ చేస్తామని చెప్పండి నీకు ఓపిక సహనము దీర్ఘశాంత అన్నీ ఉండాలా ఒక ఒక శిష్యువు నువ్వు నువ్వు కనాలంటే ఒక రోజులు కంటవా తొమ్మిది మోసి అది నవమాసాలు మొయ్యాలా నువ్వు నువ్వు ఆ ఆ శిశువును మొయ్యాలా జాగ్రత్తగా నువ్వు కాపాడాలప్పుడు ప్రసవిస్తావు ఆ వేదన అనేది అప్పుడు నువ్వు ఆ శిష్యును జన్మించగానే ఆ శిష్యుని చూస్తే నీకున్న వేదనంతా నువ్వు మర్చిపోతావు అన్నట్టు కాబట్టి అలాంటి వేదన లేదు ఇప్పుడు ఏదో చెప్పుకొని పోతా ఉన్నారు కానీ కాబట్టి ఇప్పుడు ఇవన్నీ మనకు దేవుడు ఎందుకు చూపిస్తున్నప్పుడు మనం ఆ రీతిగా ఉండొద్దు అనేక జీవితాలన ఆ అపవిత్ర వెళ్ళగొట్టాల లేకుంటే ఏమవుతుంది అక్కడ చూడండి ఆయన వాక్యం చెప్తుంటే ఏం జరుగుతుంది అక్కడ వాడు నజరే డబ్బు వేసు మాతో నీకేమి మమ్మల్ని నశింపజేటకు వచ్చితివా ఆయన నశింపజేసేవాడు కాబట్టి మమ్మ నశింపజేటకి వచ్చితివా నువ్వెవడవా నాకు తెలియను అని నీవు దేవుని పరిశుద్ధుడు అని కేకలు వేసాను అంటే ఏసు ప్రభుని చూడగానే అవి కేకలు వేస్తున్నాయి అంట అప్పుడు దాకా కేకలు వేయలేవాళ్ళు వేయలేయి ఆ దయ్యాలు బయటకు రాలే ఎప్పుడైతే ఆయన మనుషులకు సువార్త ప్రకటించి స్టార్ట్ చేసిండో అప్పుడు మనుషులు దయ్యాలు మొత్తం వెళ్ళిపోతూ ఉంటాయి ఇది మనం అర్థం చేసుకోవాలా అప్పుడు ఏసుప్రభు ఏం చేసిండు ఇరవై ఆరో ఆ అపవిత్ర ఆత్మను వారిని పెద్ద కేక వేసి వెళ్ళిపోయింది ఎందుకంటే ఆయన దాన్ని గద్దించిండు మనం కూడా గద్దిస్తాం పోస్తాన ఏసు క్రీస్త నామంలో నేను గద్దిస్తాను అంటే వెళ్ళిపోతుంది పెద్ద కేక వేసి వెళ్ళిపోయింది అప్పుడు ఏమైంది అక్కడ ఇరవై ఏడవ అందరూ విస్మయం ఉంది ఇదేమిటో ఇది ఈ చివరి కాలంలో నీ బోధలో ఇది కనిపించాలా మనం పోయి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తే దుష్టశక్తులు విలవిల్లాడి మనుషులు విడిచిపెట్టి ఇలాంటి బోధ మేము ఎప్పుడు వినలే ఇలాంటి వాక్యం మేము ఎప్పుడు వినలే ఇల్లు వాక్యం ప్రకటిస్తే దయ్యాలు వెళ్ళిపోతానియే ఇది ఏంది బోధ కనువిప్పు కలగాల మనుషులందరూ కదిలించబడాల అలాంటి దేవుడు అలాంటి అభిషేకం దేవుడు మనకి ఇచ్చిండు కానీ ఎప్పుడు మనం వాడుకుంటున్నాం అది నేనైతే ఆ రీతిగా వాడబడలేదు నేను చెప్తున్న ధైర్యంగా కాబట్టి ఇంకా బాధ వేదన ఉంటుంది ఆయన ఇచ్చిన అభిషేకాన్ని తగినట్లు మన జీవిస్తలేం ఎంత పవర్ఫుల్ అభిషేకం దేవుడు మనందరికీ ఇచ్చిండు ఎన్ని గిఫ్ట్స్ మనకు దేవుడు మన ఇచ్చిండు కానీ ఎప్పుడన్నా కానీ దానికి తగిన ఆ పని మనం చేయగలిగినాం అంటే చేయలేదు నేను ఒప్పుకుంటున్నా కానీ దేవుడు ఎప్పుడైతే ఆ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిండో చూడండి మనకు పోవటం వల్ల ఎంత బాధ పోతాం పోయి మనం అక్కడెక్కడే మనం చెప్తున్న వాళ్ళకి కానీ ఏసు ప్రభు నామం ఎరగని ప్రాంతాల్లో పోయి మనం సువార్త ప్రకటించాలా ఇక మీదట ఎంతకాలం క్రైస్తవులు చెప్తాం వాళ్ళు మారి రక్షణ పొందిండ్రు కానీ నువ్వు చెప్పాల్సిన బోధ అన్ని కూడా సువార్త చెప్పాలా కాబట్టి ఆ స్థితికి మనం మనం పోవాలా చూడండి ఆ రీతిగా మనం ఉంటే కానీ ఆయన కొరకు మనము అనేకుల్ని సంపాదించలేం కాబట్టి చూడండి ఆయన గద్దించినప్పుడు ఆయన ఏం చెప్తారు అక్కడ అపవిత్రాత్మ వెళ్ళిపోయినప్పుడు ఇది కొత్త బోధగా ఉంది ఈయన అధికారంతో అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగా అవి ఆయనకు లోబడించినవని ఒకరినితోనొకరు చెప్పుకునేది ఇప్పుడు చెప్పుకోవాలా ఈ చివరి కాలంలో ఈ ఇంతకాలము మా పాశాల్లో సేవ చేసే ఇంతకాలం ఎంతో మంది చేసిండ్రు కానీ ఈ నుంచి బయటికి రాలే కానీ అప్పుడు మనుషుల నుంచి దయ్యాలు బయటకు వస్తుంటే నీ పక్కన కూడా ఆశ్చర్యపడతా అది ఇంతకాలం ఈ దయ్యం ఉందా అది ఇంతకాలం ఈ రీతికున్నాడా అని చెప్పి నీ పక్కన కూర్చున్న వాడికి ఆ పక్క వాళ్ళందరికీ ఆశ్చర్యం కలుగుతున్నది కాబట్టి అలాంటి సేవ అపోస్తలు చేసింది మన ప్రభు ఎంబడించిన శిష్యులు ఈ రోజు నువ్వు నేను ఎందుకు చేయకూడదు వాళ్ళు చేసిన ప్రయాసం నువ్వు కూడా పడితే మనం కూడా చేయగలం వాళ్ళంత ఈజీగా ఆ ప్రయాసం అంత పవర్ వాళ్ళు పొందుకోలే ఎంతగా ప్రార్థనలు ఉన్నారు ఎంతగా దేవుని కొరకు తప్పించింది ఆశ కలిగే పరిచయలు ముందుకు పోతుంటే ఒకాసారిగా అవి రాలే క్రమేణ ఆత్మలో అభివృద్ధి పొందే కొంది దేవుడు వాటి అన్నిటిని వాళ్ళకి ఇచ్చిండు మనం కూడా అలాంటి ప్రయాస పడితే దేవుడు మనకు కూడా అవన్నీ ఇస్తాడు కాబట్టి చూడండి ఆయన అధికారంతో ఆపవిత్రాత్మ అపవిత్రత్మ వెళ్ళగొట్టేస్తే అవన్నీ వెళ్ళిపోతని వాళ్ళు వింతగా చెప్పుకుంటూ ఉన్నారు కాబట్టి అనేకులు ఆశ్చర్య పొందాలా అనేకులు విస్మయం పొందాలా ఆ రీతిగా పొందాలా అనే భూ తలకిందులు కావాలా ప్రభుని స్వీకరించాలంటే మనం వెళ్ళి ఇతర గ్రామాల్లో వెళ్ళి సువార్త ప్రకటించాలా అందుకే ఈ ముప్పై ఎనిమిది వచ్చిన ఆయన ఇతర గ్రామ సమీప గ్రామంలోనూ నేను ప్రకటించినట్లు వెలుదుమరండి ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి వారితో చెప్పాను ఆయన ఒక దశలో లేడు ఒక పట్టణంలో లేడు ఎన్నో గ్రామాలు తిరిగిండు ఎక్కడెక్కడ తిరిగిండు ఆయన ఎన్నో గ్రామాల్లో వెళ్ళి సువార్థ ప్రకటించిండు ఈరోజు క్రైస్తవులు సంఘాలకే పరిమితం అవుతా ఉంటారు కాబట్టి మనం కూడా పోవాలా ఇతర పట్టణం పోవాలా ఏదో ఒక వేసిన పునాది మీద నువ్వేం ఇల్లు గడతూ పునాదేసిన వాళ్ళు వాళ్ళేసిన పునాది మీద నువ్వు కట్టేది ఏంది పౌలంటాడు పత్రికలో నేను చూపిస్తా తర్వాత వాక్యం చూడండి ముప్పై వచనంలో ఆయన గలలే తీరం అంతటా సమాజ మందిరములలో ప్రకటించు దయ్యములు వెళ్ళగొట్చుండను చూడండి అనేక ప్రాంతాలు వెళ్ళి ఆయన నడుస్తుంటే ఆయన వెళ్ళి సువార్త చెప్తుంటే మనుషులు ఉన్న దయ్యాలు ఎంత పట్టి పీడింపబడతా వాళ్ళు అందరినీ విచ్చిపెట్టి వెళ్ళిపోయినాయి అంట ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా నువ్వు నేను వెళ్ళకపోతే ఆ దురాత్మలు ఆ దుష్టశక్తులన్నీ మనుషులు పట్టి వాళ్ళని చిత్రహింసలు చేస్తూ వాడి పాపంలో జీవిస్తూ తొదకు నరకానికి నడిపిస్తూ ఉంటాడు వాడు కాబట్టి మనం వెళ్ళి ఎప్పుడైతే మన ప్రభులాగా మనం వెళ్ళి ఆయన ఎట్లా పరిచయం మనం చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి ఏసు అక్కడ మనకు చూపిస్తున్న ఒక మాదిరి ఎంతో ఒక క్వశ్చన్ వచ్చిండు నన్ను శుద్ధికి చేయాలంటే ఆయన శుద్ధిగా చేసిండు తర్వాత ఆయన ఏం చేసిండు వాడు పోయి విస్తారంగా ప్రకటించింది ఆయన నాకు నన్ను ఒక ఆయన స్వస్థ పచ్చిండు నన్ను చేసిందని చూడండి నీ సేవా జీవితంలో నువ్వు వెళ్ళు సువార్త ప్రకటిస్తుంటే ఎన్నో గ్రామాల్లో వెళ్ళి వాక్యం చెప్పి వాక్యం ప్రకటించి రోగుల మీద చేతుల ప్రార్థించినప్పుడు వాళ్ళు స్వస్థత పొంతే వాళ్ళు పోయి చెప్పరా ఇతరులకి చెప్తరు ఇతరుల దగ్గర ఒక వాక్యం నలభై అయితే వాడు వెళ్ళి దాని గురించి విస్తారంగా ప్రకటించటకును ఆ సంగతి ప్రచురం చేయటకును ఆరంభించాను కనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగంగా ప్రవేశింపగా వెలుపల్ల అరణ్య ప్రదేశం నేను నలుదిక్కులు జనులు ఆయన దగ్గరకు వచ్చి చూడేది చూడండి వాడు చెప్పడం వల్ల వాటి పొందిన మేళ్లు పొందటం వల్ల ఏమైంది వాడు చెప్పిన వాటి అన్నిటి అనేకులు విని ఇది నిజమే వీడు మంచిగా ఒకప్పుడు కుషరోగ్యంగా ఉన్నాడు వీడు కానీ వీడు మంచిగా ఎవరైనా ఆయన చూడాలని చెప్పి అనేక ప్రాంతాల నుంచి మనుషులు వచ్చి ఆయన దగ్గరికి వచ్చిండ్రు ఆయన వస్త్రం ముట్టుకుంటే మేము బాగుపడతామని వాళ్ళు వేడుకున్నారు అక్కడ వస్త్రం ముట్టిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందిండ్రు పవులు వస్త్రం ముట్టుకుంటే స్వస్థత పొందలేదా పేతులు నడుస్తుంటే ఆయన నీడలో రోగులు స్వస్థత పొందలేదా వాళ్ళు కూడా నీలాగా మనుషులే కదా అంత శక్తి ఎట్లా పొందుకున్నారు వాళ్ళు అంతగా వాళ్ళ సువార్తలు వల్ల జీవితం అంకితం చేసుకున్నారు త్యాగం చేస్తున్నారు కాబట్టి అందుకు అలాంటి గొప్ప సేవ మనం చేయగలం లేదు నేను ప్రార్థనస్తే ఇమిటా అలాంటి కార్యాలు జరగంటే రావట్లా వాళ్ళ పడ్డ ప్రయాసం పడితే కదా అంత ఈజీగా ఇచ్చేపోయితే కాదు కదా అది అది కష్టించి ఫలించి అభివృద్ధి పొందినప్పుడే అవన్నీ మనకు అనుగ్రించబడతా ఉంటాయి కాబట్టి ఈ రీతిగా మనం అర్థం చేసుకోవాలా అయితే ముప్పై ఆరు వచ్చినంలో సువార్త తొమ్మిది మధ్య ముప్పై ఆయన ఆ సమూహంలోని చూసి వారు కాపర లేని గొర్రెలు వాళ్ళు విసికి చెదిరినందున వారి మీద కనికరపడిన అందుకే మను పోయిన ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం కాపర్లు సరిగా లేరు వాళ్ళు విసిగిపోయినారు కాపర్లన్నీ విసిగిపోయి వాళ్ళు మొత్తం చెదిరిపోయిన ఏముంది ఇక్కడ ఇక్కడుంటే ఈ రీతిలో చెప్తున్నాడు ఈ రీతిగా చెప్తున్నాడు మమ్మల్ని మమ్మ గురించి చెప్తాడు అట్లాని అని అంత గందరగోళ స్థితిలో ఉండి వాళ్ళు ఎక్కడెక్కడ చెదిరిపోయినారు వాళ్ళు ఎక్కడ పోలో తెలియదు ఏ ఏ ప్రాంతానికి వెళ్ళాలి ఏ ఏ చర్చికి వెళ్ళాలో తెలియదు అంత అయోమైన స్థితిలో ఈ రోజు లోకం ఎక్కడ ఎక్కడుంటే అక్కడ పరిగెత్తవంటారు అక్కడ స్థిరత ఉండదు అక్కడి నుంచి మళ్ళీ ఇంకో దగ్గర పరిగెత్తవంటారు ఎక్కడ కూడా నిలకడ ఉండదు అంటే మనిషి స్థిమితం లేదు అంటే కాపర్లు ఎట్లా ఉన్నారు అనేది ఇక్కడ అర్థమవుతుంది వారు కాపర్లేని గొర్రెలు వరే విసికిందరంట విసిగిపోయినారు విసిపోయినారు విసిపోయినారు చెదిరిపోయినారు కాబట్టి ప్రభు చూసిన అవన్నీ ఎప్పుడు చూసిండు ఆయన ఆయన వెళ్ళినప్పుడే చూసిండు కాబట్టి నువ్వు నేను అనేక ప్రాంతాలకు వెళ్తే కానీ మనం అవి చూడలేము ప్రజలు దేవుని బిడ్డలు ఎంతగా హింసింపబడుతున్నారో ఎట్లా వాళ్ళు శోధింపబడుతుండో దయ్యాలు బట్టి మనుషులు ఎంత భయంకరమైన పాపంలో జీవిస్తున్నారో నువ్వు వెళ్తే నువ్వు చూడగలవు చూసి నువ్వేం చేస్తావు మనం ఏం చేస్తాం చూసి ప్రార్థన చేస్తాం వాళ్ళకు వాక్యం చెప్తాం అప్పుడు దయ్యాల నుంచి వాళ్ళు విడుదల పొందుతారు పరిచయం చేస్తాం పాపాలు ఒప్పిస్తాం వారి కోసం కొంతకాలం మనం టైం పెడతాం అక్కడ కొంతకాలం పోతాం వాళ్ళకు వాళ్ళకు మార్పు చెందేంత వరకు మనం పోతూనే ఉంటాం ఎందుకంటే వాడు ప్రభులు సంపూర్ణంగా మార్పు చెందేంత వరకు మనం పోవాలా ఓవర్కి కని వదిలిపిస్తే కాదు కదా వాళ్ళు పెంచేది కూడా మనకు బాధ్యత చాలా మంది కని వదిలేస్తారు పిల్లల్ని అనాథంలాగా అయిపోతా ఉంటారు వాళ్ళకి తండ్రి లేని వారిలాగా ఉంటారు కాబట్టి మనం ఉండొద్దు మనకి తండ్రి ఉన్నాడు నీ తండ్రి ఏసు ప్రభు అని నువ్వు చూపించాల ఆ రీతిగా మనం ఉండగలమా తండ్రి హృదయాన్ని మనం అర్థం చేసుకోగలమా పరమ తండ్రి ఏసు ప్రభు దేవుడు మనుషుని చేసిన పైన ఎంతగా వాడు తప్పుదోలు పడితే ఎంతగా ఆయన నొచ్చుకున్నాడు ఆయన ఎంత బాధపడినాడు నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు నాకు దేవుడు నాకు అది అది చూపించిండు అంటే నేను ఎంతగా ఏడ్చుకున్నాను అంటే దేవుని హృదయం ఎంత బాధపడుతుంది ఆయన హృదయం ఎంత నొచ్చుకుంది అని బిడలు నచ్చిపోతుంటే ఎవరు వాళ్ళని విడిపిస్తారు అని ఆయన ఎంతగానో చూస్తున్నాడు తన తగిన వారు ఎవరని కానీ ఎవరు కూడా ఆయనకి చూపిస్తలేరు అందుకే ఆయన లోకంలో రావతిచ్చింది ఈ సత్యం తెలిసిన మనము తండ్రిని సంతోషపెట్టాలా తప్పిపోయిన కుమారుడు గురించి తల్లి చూస్తున్నాడు ప్రతిరోజు ఈ రోజైనా నా కుమారుడు వస్తాడని ఈ ప్రభు కూడా అంతే కదా నేను దేవుడిని అడుతాడు ఈ నా కుమారుడు నా బిడ్డలను తీసుకొస్తాను నా దగ్గరికని ఆయన చూసినా లేదా ఎదురు చూసినా లేదా ఏసు ప్రభు మనందరినీ ఆయన తండ్రితో సమాధానం లేదా నువ్వు నేను కూడా అంతే అనేకుల్లో తల్లితో మన సమాధాన పరచ కుమారుడుగా ఈ లోకానికి వచ్చింది ఈ నువ్వు కూడా ఆయన కుమారుడువే ఆ విధానం మనకు నేర్పిష్టానికి ఈ లోకంలోకి వచ్చింది చూడండి నువ్వు వాక్యాన్ని ముగిస్తాం కొంచసేపట్లో చూడండి మత్య సువార్త ఇరవై అధ్యాయము ముప్పై ఐదో వారి సమాజ మందిరములలో బోధించు రాజ్య సువార్తను ప్రకటిస్తూ ఈ విషయమై అర్థం చేసుకోవాలి నువ్వు ఎక్కడో చెప్పు నువ్వేమైనా చెప్పు మరమలు తూగిన బోధన చెప్పు ఏమైనా చెప్పు కానీ నువ్వు చెప్పే బోధలో సువార్త ఉండాలా ఏ సుప్రభు సువార్త ఏంది అసువార్థ పర్లోకరాజ్యం సమీపించినది మారుమని స్పందండి మీ పాపాలు ఒప్పుకోండి దేవుని ఉగ్రత మీద రాబోతుంది ఆయన ఆయన దైవత్వం గురించి ఆయన లోకంలోకి ఎందుకు వచ్చినావు అది నువ్వు పరిచయం చేయాలి అదే సువార్థ తర్వాత మిగతావన్నీ ఫస్ట్ కావాల్సిన వాడికి అది అది నువ్వు ప్రభును పరిచయం చేయాలా ఆయన ఎందుకు వచ్చింది ఈ లోకంలో నీ కొరకు నా కొరకు వచ్చిండు అది మటుకు మనం మర్చిపోద్దు ఎప్పుడు కూడా వాకింగ్ చేపేటప్పుడు అనేక ప్రాంతాల్లో కానీ సువార్తల్లో కానీ నువ్వు సంఘంలో కానీ ఎక్కడన్నా కానీ ప్రతి విధమైన రోగుని ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరుస్తుండ ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు తర్వాత రోగులని స్వస్థపరుస్తున్నాడు సమస్త పట్టణంలో ఏందో సంచారం చేసిండైనా సమస్తమైన పట్టణం పెద్ద పెద్ద పట్టణాలు ఎన్నో గ్రామాలు తిరిగిండైనా సంచారం చేసిండు పల్లెటూర్లలో మార్కు శవార్త ఆరోగ్యం ఐదో వచ్చినంలో గ్రామంలోను పట్టణంలోను పల్లెటూర్లలోను ఆయన ఎక్కడెక్కడ ప్రవేశించిన అక్కడ జనులు రోగులను సంత వీధుల్లో ఉంచి వారిని ఆయన వస్త్రము మాత్రము ముట్టుమని ఆయనను బతి ఆయనను ముట్టిన వారు అందరూ స్వస్థత పొందిండరు అందరూ స్వస్థత పొందిండ్రు ఒక్కరు కూడా స్వస్థత పొందకుండా పోలేదు ఆయన చూడండి ఈ లోకంలో మనుషులు శరీరం సంబంధించిన స్వస్థత కోసమే ప్రయా ప్రయాస పడతారే నీ హృదయానికి స్వస్థత కావాలా అనేది ఎవరైనా చెప్తారా మాకు ఈ రోగం ఉంది మాకు ఆ కష్టం ఉంది ఆ బాధ ఉందని చెప్పి ప్రార్థన చేస్తాం అది పైన ఉన్నది బాహ్యానికి సంబంధించింది హృదయానికి సంబంధించిన ఆ రోగాన్ని నుంచి స్వస్థత పొందాలని ఎవరైనా ఉంటారా అది మనం చెప్పాలా మనుషులకి హృదయం ఎంత ఘోరమైన మోసకరమైన వ్యాధి దానికి కావాలమ్మా ఫస్ట్ స్వస్థత నీ శరీరాన్ని కాదు శరీరాన్ని కూడా అవసరమే కానీ అక్కడ స్వస్థత పొందితే నీ శరీరానికి కూడా స్వస్థత వస్తుంది కానీ ఈ స్వస్థత మనుషులు కోరుకుంటున్నారు కానీ అసలైన హృదయానికి సంబంధించిన స్వస్థత మనిషికి ఆ స్వస్థత ఎట్లా వస్తుంది నువ్వు చెప్పాలా ఆ రోగం ఎట్లా పోతుంది నువ్వు చెప్పాలా అది సువార్థ రూపకంగా చెప్పాలా నువ్వు మందేసుకుంటావు రోగం వస్తే నువ్వు మందేసుకుంటావు మేము అట్లా చెప్తాం అనిలకు సువార్థ మనము శరీరంలో ఎంతో రోగాలు అనారోగ్యాలు వస్తే మనం మందేసుకుంటామమ్మా ఈ మందేసుకుంటూ ఈ రోగం పోతుంది కానీ ఆత్మకలమైన రోగం ఒకటి ఉంది మన దానికి ఎక్కడ ముందు అంటే ఎక్కడుందా ముందంటే అట్లా సువార్థ స్టార్ట్ చేస్తాం ఏస్రభు గురించి చెప్పు అనిలు చెప్పేటప్పుడు ముఖ్యంగా ఈ రీతిగా నువ్వు చెప్పకపోతే వాళ్ళ విధానాలు చెప్పకపోతే వాడు ప్రభుని తెలుసుకోడు కదా క్రైస్తువులకైతే నువ్వు బైబుల్ తీసి వాక్యం చెప్తావు వాడు వింటాడు పలానా రెఫరెన్స్ అంటే కానీ అనిల్కి ఎట్లా సువార్థ చెప్తావు నువ్వు ఇది తెలు ఇది తెలుసుకోవాలా ఈ ప్రిన్సిపల్ మనం నేర్చుకోవాలా ఇవన్నీ అపోజిలు అట్లే చేసిన సేవ పౌలు కూడా అట్లా చెప్పింది సేవ ఏదెంశ ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ విగ్రహాలు చూసి తెలియబడిన దేవునికి అని రాయబడింది అక్కడ కానీ వాళ్ళు నా తెలియదనేది ఆరాధిస్తున్నారు తెలియక విగ్రహార్థికులై కానీ ఆ తెలియ ఆ తెలియని దేవుడే యేసు ప్రభు ఆయనే దేవుడి సృష్టికర్తని పౌలు సువార్త ప్రకటిస్తే ఎంతోమంది తత్వజ్ఞానం ఉన్న కొంతమంది వాళ్ళకెళ్ళి ఒక గుంపు బయటకు వచ్చింది ప్రభునందు విశ్వాసం పెట్టింది కాబట్టి ఒక్కడు వచ్చిన మనకి ఇని హేళం చేసిన పౌలను అక్కడ హేళం చేసింది ఎగతాలు చేసి దయ్యం బోధిస్తే ఏదో మతం బోధిస్తే ఏదో అన్నారు అవన్నీ పట్టించుకోకుండా అవమానం పొంది కూడా తిప్పిండ్రు ఏమని అంటారు నేను నీకు రోషం రావద్దు రోషం వచ్చిందంటే నువ్వు ఇంకా నువ్వు సంపూర్ణంగా ప్రభులో నువ్వు ఎదగలే రోషం వచ్చి నాలుగు గంటివి రోషం ఉన్నవాడు నువ్వు ఏం ప్రభు వరకు ఆత్మలు సంపాదించగలవు ఏసు ప్రభు ఏం చేసిండు అయినా ఎక్కడైనా రోష పడి పడలేదు సేవా జీవితంలో సేవకులు కూడా కోపం వస్తుంటుంది మనకు కోపం రావద్దు ప్రేమ రావాలా వాళ్ళు ఆ రీతి చెప్తా ఉంటే ప్రేమ రావాల తండ్రి వీళ్ళు వీళ్ళు ఏం చేస్తే తెలియదని ఆయన క్షమించు వీళ్ళు ఆత్మలు కాపాడు ప్రవ్వా అని ప్రార్థన చేయాలా పౌలు రీతి చేసి సంతా వీధుల్లో కొంతకాలం ఉన్నాడు అక్కడైనా చూసే ఆయన అక్కడి నుంచి వెళ్ళలేదు ఈ ఇక్కడ కొంతమంది ప్రభులు నడిపించాలని తీర్మానించుకొని ఆ సంతా వీధుల్లో కొంతమంది మాట్లాడుతూ మాట్లాడతారు చేసుకొని అట్ట గుంపులాగా తాగితే అప్పుడు ప్రభుని ప్రకటించి ఇవి సీక్రెట్స్ అపోజితులు సీక్రెట్స్ ఇవ్వన్నట్టు ప్రకృతిని బట్టి వాళ్ళు వాక్యను ప్రకటించినారు ఈ రోజు నువ్వు అట్లా చోవార్త చెప్పాలి అన్నిలకి ఎంతకాలం క్రైస్తలు చెప్తావు వాళ్ళు కూడా చెప్పాలి మరి వాళ్ళకి ఎవరు చెప్పాలా వాళ్ళు చెప్పే వాళ్ళు ఉన్నారు బేదో నా పిలిపదు కాదు బేదో అంటవా ఉండొచ్చు కానీ ఏసు క్రీస్తు అందరికీ ప్రవ అన్నాడు కదా ఒక దశలో నేను క్రైస్తువులు నడిపిస్తాడు ఒక దశలు నన్ను సంఘాలకు నడిపించాడు దేవుడు ఒక దశలు ఇప్పుడు అనిల మధ్య నడిపిస్తాడు ఆయన ఇష్టం అని ఎక్కడ నడిపిస్తే అక్కడ వెళ్ళిపోవాలా యోనని ఎందుకు పంపాలా నేను వేపటం వేరే వాళ్ళు పంపొచ్చు కదా యోన పోయి ప్రకటించాలంతే ఎంతకాలం ప్ర నువ్వు నీ సొంత ప్రజలకు నువ్వు ప్రవచించినవు మంచిదే ఇప్పుడు నీకు నీ సొంత ప్రజల మీద నీకు నీ నీ విధానాల మీద మీ వాళ్ళ మీద బాగా ప్రేమ ఎక్కువైపోయింది వాళ్ళకెళ్ళి చూసుకుంటున్నావు కానీ వాళ్ళని చూస్తే వాళ్ళు కూడా నా బిడ్డల యోనా ఇప్పుడు నువ్వు బోయి చెప్పాలా ఈ బలంగా ఉంది మనుషుల సేవకులు ఈరోజు అందుకు యోనా నడిపించిన నువ్వే చెప్పాలా పేతులు కూడా ఒక లేదా యోనా కుమారుడు కదా పేతుడు కూడా దా ఆ గోత్ర నుంచి వచ్చిన వాడే పేతుడు ఏంది అందులోకి మనమేంది సువార్థ చెప్పేది మనం యూదులకే సువార్థ చెప్పాలని ఒక థియరీ ఉండే ఆయనలో కానీ దేవుడు దర్శనం చూపించింది నాలుగు చెంగులు దుప్పటి అప్పుడు కొన్నీలు ఇంటికి వచ్చినాక అప్పుడు జ్ఞానోదయం అయింది దానికి అప్పుడు పోయి సువార్త చెప్పినా లేదా కొన్నేలకి ఆయన విధానం అట్టుండదు అంటూ నువ్వు వెళ్ళాలంటే నిన్నే పంపిస్తారు దేవుడు లేదు ప్రభావం నేను చెప్పండి నువ్వు ఇవే పోవాలంతే చూసిండ్రా దేవుని విధానం అట్టుండదు అన్నట్టు నువ్వు విధేత చూపించాలా ఆ విషయం కాబట్టి నేను వాక్యాన్ని ముగిస్తాను కాబట్టి చివరిగా కొలసలు రాసిన పత్రికల నుంచి ఒక వాక్యాన్ని చూపించాలని నేను వస్తున్నాను కొలసలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో చూసి వాక్యాన్ని ముగిస్తాను చాలా కాబట్టి ఇంకొక వాక్యం చూపిస్తాను చూసిన అందులోకి వెళ్ళి నీ వాక్యం ముగిస్తా మొదటి దశలోకి రాసిన పత్రికలో ఈ రోజు మనం ఎట్లా ఉండాలనే విషయము ప్రభు మనకి పౌలు ధర హెచ్చరిస్తున్నాడు మొదటి దశలోకి రాసిన పత్రిక అధ్యాయం ఏడో వచనంలో అయితే సన్యమిచ్చి తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినట్లుగా మేము మీ మధ్యన సాధువులుమై ఉంటిమి అంటే శిష్యులుగా ఉన్నాం కాబట్టి నువ్వు సాధువులుగా ఉండాలా నువ్వు చిన్నపిల్ల స్వభావం కలిగి ఉండాలా చిన్నపిల్లలాగా ఉండాలా నీ స్వభావం అట్టుండాలా నీ జీ విధానం అట్టుండాలా ఎట్లుండాలా అయితే సన్యమిచ్చే తల్లి తన సొంత బిడ్డలను గౌరవించినటంటే పాలిచ్చే తల్లి తన బిడ్డను ఎట్ట గౌరిస్తుందో మేము మీ మధ్యన సాధులుమై ఉంటిమి కాబట్టి సేవా జీవితంలో ఉన్నప్పుడు నువ్వు సాధువుగా ఉండాలా అది చాలా ముఖ్యమైంది ఎందుకంటే ఈరోజు సేవకుల సాధువులుగా లేరు అహం అహంతో నిండుకొనున్నారు కాబట్టి అహం మనకొద్దు మనం సాధువుగా ఉండాలా నువ్వు సాధువు ఉంటేనే నువ్వు ఆ రీతి ఉంటేనే అనేక మంది నువ్వు సంపాదించుకోగలవు లేకుంటే నువ్వు సంపాదించిన అందరితో నువ్వు గొడవలు పెట్టుకుని అందరితో నువ్వు దేశం పెట్టుకుంటే నువ్వు వాళ్ళకు సువార్త ఇప్పుడు చెప్పలేవు కాబట్టి అందుకే కొరెందులు రాసిన పత్రికలో పౌలు విషయం జ్ఞాపకొని మొదటి కొరందలు రాసిన పత్రిక నాలుగో అధ్యయం పది వచనంలో క్రీస్తు మీకు ఉపదేశకులు పదివేల మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు ఉన్నరా పదివేల మంది ఉపదేశకులు ఉన్నారు వాక్యం చెప్పటోళ్ళు చాలా మంది చెప్తారు వాక్యం కానీ నువ్వు తండ్రిలాగా ఉండగలవా చెప్పిపోయేది కాదు కదా ఎవరైనా చెప్తారు వాక్యం చెప్పి ఆ వాక్యం వారి జీవితంలో కార్యశుద్ధి కలుగజేసిందా లేదా అందుకోసం మనం ప్రయాసపడాలా నువ్వు చెప్పి వస్తువి కానీ వాళ్ళ పరిస్థితి ఏంది ఏ రోజైనా పోయి మళ్ళా పోయి చూసినమా వాళ్ళు ఎట్ల మనం చూసినాం విత్తన వేస్తేవి అది మొలకెత్తిందా ఆ పొలంలోకి పోయి పొలంలో విత్తన వేసినాం దున్నిను కష్టపడి దున్నిను ప్రయాసపడ్డ విత్తన వేసినాం కానీ అది ఫలించిందా లేదా దానికి నీరు ఉందా లేదా అనేది ఏ రోజైనా చూస్తున్నామా అట్లా కాదు ఇక్కడ చెప్తున్న పౌలు ఉపదేశకులు పది వేల మంది ఉన్నా కానీ ఏం లాభం చెప్పు తండ్రులు అనేకులు లేరంట నువ్వు తండ్రిలాగా ఉండాలి కదా తండ్రి బాధ్యత ఏంది బిడ్డల్ని కని పెంచి పోషించి వాళ్ళు ప్రయోజకులు చేయాలా మన బాధ్యత ఏంది సువార్త ప్రకటించి వాళ్ళని సంపూర్ణంగా ప్రభులం మార్చి ప్రభుత్వత నిలబెట్టాలా అప్పుడే కదండి నీ సేవకు ఫలం మన సేవకు ఫలం వచ్చేది ఒట్టిగా సువార్త ప్రకటిస్తే కాదు కదా అందుకే వాళ్ళు వాళ్ళు మంచిగా ఆత్మీయంగా బలపడేంత వరకు మనం పోతూ ఉంటాం మనం పిలిచిన వాళ్ళు ఉంటాం ఒక వారం పోకపోయినా రెండు వారమైనా ఖచ్చితంగా పోతాం మనం అక్కడ కాబట్టి మనం తండ్రిలాగా ఉండాలా అంటే ఆయన హృదయము తండ్రి ఏం చేసింది లోకంలో దేవుడు లోకము ఎంతగానో ప్రేమించాను అని ఉంది ఒక మనం కూడా అట్లా ప్రేమించాలా మనుషులందరినీ అందరికీ ఆయన సువార్త ప్రకటించి ప్రభులకు నడిపించాలా వాక్యం చెప్పాలా అనేకులకు విడుదల కల్పించాలా మనకు పోకపోతే ఎంత భయంకరమైన వాళ్ళు ఎంతగా వాళ్ళు వేదన పడతా ఉంటారు చూడండి కాబట్టి తర్వాత ఎనిమిదో వచ్చిన చూడండి మీరు మాకు బహు ప్రియులైంటుంది కనుక మీ అందు విశేష ఆపేక్ష దేవుని సువార్త మాత్రమే గాక మా ప్రాణములను ఇచ్చుట కూడా ఇచ్చుటకు మేము సిద్ధపడి ఉంటే మీ చూడండి ఒట్టి వాక్యం చెప్తేనే కాదు నీ ప్రాణం మా మా ప్రాణం కూడా మేము మీకు ఇస్తాం అని చెప్తున్నా చూడండి వాళ్ళ ప్రయాసం ఎట్టుందంటే తండ్రి హృదయం తండ్రులాగా మేము వాక్యం చెప్పే వాళ్ళం కాదు మేము మా ప్రాణాలు కూడా మీ కొరకు ఇస్తాం అంటే ఏసు మన తండ్రి కదా ఆయన మన కొరకు తన ప్రాణాన్ని ఇచ్చిందా లేదా అది ప్రేమ ఆ ప్రేమ నువ్వు నేను కలిగి ఉన్నప్పుడే నువ్వు అనేక ప్రాంతాలకి ప్రభుని తెలియని వాళ్ళకు నువ్వు స్వార్థ చెప్పి ఆయన ప్రేమను నువ్వు రుచి చెప్పిస్తావు అప్పుడు నువ్వు తండ్రిలాగుండి వాళ్ళు ప్రభులోకి నడిపిస్తే అప్పుడు ఆయన ఎంతగానో సంతోషిస్తాడు ఇది మనం చెయ్యాలా చెప్పిన వాళ్ళకి వాక్యం చెప్పేది కాదు చెప్పాలా వాళ్ళకు కూడా వాళ్ళు కూడా అవసరమే బలపడి వాళ్ళు ప్రభుని తెలుసుకున్నారు కదా ఇంకెందుకు వాళ్ళకి కాలు రెక్కలన్నీ వాళ్ళ కాల మీద వాళ్ళు నిలబడ్డరు ఇంకా వేరే వాళ్ళకి చెప్పాలి కదా ఆ సంఘం బలపడ్డాకు నువ్వు అక్కడ అవసరం లేదు ఇంకొక ప్రాంతానికి నువ్వు వెళ్ళాలా పౌలు అట్లా సేవ చేసింది అపోస్తులు అట్లా ఒక దగ్గరే గూడు కట్టుకొని లేరు అనేక ప్రాంతాల్లోకి వెళ్ళిపోయిన చీతాకోక చిరుకులాగా మనం ఎగిరిపోవాలా నువ్వు గూడు కట్టుకుని ఒక ప్రాంతంలోని గూడు కట్టుకుని అక్కడే సేవ చేసేది కాదు కదా అట్లా మతపరమైన జీతం అదైతే చేస్తారు చుట్టూ గోడలు కట్టేస్తారు ఇంకా సంఘం బయటకు పోవద్దు గోడ కట్టేస్తారు ఇంకా విస్తరించదు అన్నట్టు అక్కడే ఉండిపోతారు వాళ్ళు ముసలైన దాకా కానీ అట్లా కాదు సంఘం అనేది విస్తరించాలి అది తీగ అది ఫలిస్తుంది అది వ్యాపిస్తున్నది ప్రపంచం ఎప్పుడు వ్యాపిస్తుంది అది పరలోకం ముందు నా తండ్రి నీ రాజ్యం వచ్చినగా కంటారు ఎట్లా ఆయన రాజ్యము నువ్వు ఆయన రాజ్యాన్ని స్థాపిస్తానికైతే ఈ లోకంలో పెట్టిండు నీ చిత్తం పర్లోకముంది భూమి మీద నెరవేరునుగా కంటే అది ఎట్లా నెరవేర్తుంది నీ ద్వారా అది నెరవేర్చని ఆయన చూస్తున్నాడు మనం అరీతికి ప్రార్థన చేస్తున్నాను కానీ ఎప్పుడు కూడా దాన్ని స్థితిలో ఉన్నాయి పర్లోకి ప్రార్థన చేస్తాము కానీ ఎంత ఆత్మీయ సత్యం ఆయన రాజ్యాన్ని మనం స్థిరపరచాలి ఈ లోకంలో ఎట్లా సువార్త ద్వారానే సువార్త ద్వారానే కేవలం సువార్త ద్వారానే సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమనడు పౌలు కాబట్టి వాక్యం చెప్పేటది కాదు నువ్వు తండ్రిలాగా ఉండాలా అంటే నువ్వు అంతగా ప్రేమించాలా చూడండి తర్వాత నీ ముగిస్తాం కాబట్టి రోమిల్ రాసిన పత్రిక పదిహేనో అధ్యయం పదమూడో వచ్చినంలో ఒక వాక్యాన్ని మనం చూస్తాం కాగా మీరు పరిశుధాత్మ శక్తి పొంది విస్తారంగా నిరీక్షణ కలవరటకు నిరీక్షణ కర్త దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతో సమాధానంతో నింపును గాక కాబట్టి మనం ఏం చేయాలా పరిశుధాత్మ శక్తి విస్తారంగా పొందాలంట పొంది విస్తారంగా నిరీక్షణ కలిగి ఉండాలంట కాబట్టి దేవుని ఆత్మ నీలో ఉంటేనే నీకు నిరీక్షణ ఉంటది నీకు సమాధానం ఉంటుంది నీకు విశ్వాసం ఉంటది అన్నీ ఉంటాయి ఎందుకంటే నీకు నిరీక్షణ అవసరం దేవుని శక్తి ఫస్ట్ పర్శుధాత్మ శక్తి పొందాలా దేవుని శక్తి లేకుంటే నువ్వు ఈ లోకంలో ప్రభు కొరకు జీవించలేవు అదృష్ట శక్తుల మీద విజయం పొందలేవు అన్న విషయం చెప్తుంది అక్కడ అయితే పద్నాలుగుగా వచ్చినా చూడండి సహోదరులారా మీరు కేవలం మంచి సమస్త జ్ఞాన సంపులను ఒకరికొకరు బుద్ధి చెప్ప సమర్థులై ఉన్న నా మటుకు నేను మిమ్మల్ని గుచ్చి రూడిగా నమ్మొచ్చునంటే ఇక్కడ ఏం చెప్తుండంటే మీరు చాలా మంచి ఉన్నారు మంచి మీరు సంపూర్ణమైన జ్ఞానమంతులే మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటున్నారు ఒకరొకదారు ఒకరి దేవుడు హెచ్చరిస్తాడు మనం సరి చేసుకుంటూ మంచిగా అంత బానే ఉంది మంచి వాక్యం చెప్తుంది అంత బానే ఉంది నేను నమ్ముతున్నది అది కరెక్ట్ అని అయితే అయినను అన్య అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాచక ధర్మం జరిగించచు దేవుని చేత నాకు అనుగ్రహించబడిన కృపను బట్టి అన్య నిమిత్తము ఏసుక్రీస్తు పరిచారకుడు అయితేనే ఈ వాక్యం మీకు ఏమర్థమైంది ఈ వాక్యం మనం ఏం అర్థం అవుతుంది అక్కడ నేను యాజక ధర్మమే చేస్తున్నాను తర్వాత దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి అన్ని జనులకు కూడా నేను పరిచారకుడిగా ఉన్నాను అని చెప్తున్నాను వాళ్ళు కూడా పరిచయం చేస్తున్నట ఏం చేస్తుంది అక్కడ క్రైస్తవులకు బోధిస్తున్నాడు రెండోది అనిలు కూడా బోధిస్తున్నాడు లేదు లేదు పేద నేను నేను క్రైస్తలకు చెప్తాను అనిలకు చాలా కష్టం వేరే వాక్యం చెప్పండి వాళ్ళని కొడతరు బెదరు తిడతరు వేదరని చెప్పని ఇవరకు మనం అనుకున్న వాటండి కూడా అట్లా అనుకున్నా కానీ ఒక సీక్రెట్ దేవుడు మనకు బయలుపరిచిండి ఫస్ట్ వాళ్ళని దురాత్మను వెళ్ళగొడితే వాడిని మాట వింటాడు అది అది మనకు బయలుపరచబడింది కేబీపీఎంలో అందుకు ఆ ప్రాంతం అడుగు పెడితే ఏ సుక్రీ స్థనామంలో ఈ ప్రాంతానికి లేక ఈ కుటుంబానికి తనకి మీ పర్లోకపు శాంతి సమాధానం కలుగును కాకంటే ఆ దుష్ట శక్తిని వెళ్ళిపోతాయి అప్పుడు నువ్వేం చేస్తూ అప్పుడు దేవుని వాక్యం రిలీజ్ చేస్తూ అప్పుడు వాడు వింటాడు వాడు బొట్టు పెట్టుకొని ఏమన్నా పెట్టుకొని ఎవరు కూడా వెనకలిగేది నీకు ప్రేరేపణ కలిగిందంటే ఇది ప్రభులం కలిగింది కాబట్టి ప్రభా ఇప్పుడు ఎట్లా స్టార్ట్ చేయాలి ఇంకెత్తాడు ఎట్లా ఏం వాక్యం చెప్పాలా అనేది ఆయన ఇస్తాడు జ్ఞానం ఆ టైంకి రిలీజ్ చేస్తాడు నువ్వు ప్రకృతిని చెప్తావు చూస్తూ పరిసరాలను చూస్తావు అప్పుడు పరిసరాల నుంచి కూడా దేవునికి వాక్యం బయలుపరుస్తుంటాడు ఎగ్జాంపుల్ కూరగాయలు అమ్మేవాళ్ళు అనుకో ఈ కూరగాయలు ఎక్కడి నుంచి వచ్చినాయమ్మా భూమిలో నుంచి వస్తాయి కదా ప్రతి కూరగాయలు కాబట్టి ఈ భూమి ఆకాశం చేసిన దేవుడు నీకు తెలుసా ఎవరైనా మరి ఎంతకాలం ఎవరిని పూజిస్తున్నాను అట్ట తీసుకునిపో చివరికి ఆ దేవుడు ఎవరో కదమ్మా ఏసు క్రీస్తు ప్రవ్వే రెండు వేల సంవత్సరాల క్రితం నీ పాపములు నా పాపం కొరకై ఆ శిలు మీద తన ప్రాణాన్ని త్యాగం చేశాం అట్ట చిన్నగా ఒకటి రెండు మూడు నిమిషాలు వాక్యం సువార్థం చెప్పలేమా గంటల గంటలు చెప్పాల్సిన అవసరం లేదు రెండు మూడు నిమిషాలు చాలు వాక్యం సరైన సమయంలో దేవుని వాక్యాన్ని వేయాలా వాళ్ళు ఇత్తరం నాటుకోవాలా ఫస్ట్ వాడు మైండ్ ప్రిపేర్ చేయాలా అట్లా ఆ రీతిగా మనం నేర్చుకోవాలా ఆ వాళ్ళు చేసినట్లా ఆ రీతిగా చేసిండ్రు లేకపోతే అంతమంది ఎట్లా వాళ్ళు స్వీకరిస్తారు వాళ్ళు ప్రభుని అందుకే ఆయన పౌరులు కూడా ఎక్కువ అనుల మధ్య సేవ చేసిండ తర్వాత చివరిగా ఇప్పుడు మనం కొలసీలు రాసిన పత్రికలో వాక్యం చూస్తున్నాం ఈ వాక్యం చూసి నేను ముగించేస్తా మొదటి అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఐదో దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి మర్మమును సంపూర్ణంగా ప్రకటించటకు కాబట్టి ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలా దేవుని వాక్యము యుగములోను తరములోను అది మరుగు చేయబడిందంట ఆ సత్యం ఏసు సత్యం కదా ఆయనే మర్మం ఆయన కంటే మర్మం ఇంకేముంది ఏసు మర్మం చెప్తున్నక్కడ ఆ మర్మమును సంపూర్ణంగా ప్రకటించాలంట ఏసు ప్రభును మనం సంపూర్ణంగా ప్రకటించాలా ఆయన దైవత్వాన్ని ఆయన నిత్యశక్తిని ఆయన ఎలాంటి దేవుడు ఆయన ఎందుకు వచ్చిన లోకానికి అది మనం సంపూర్ణంగా ప్రకటించటకును మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటును బట్టి లేక గృహ నిరోకత్వమును బట్టి నేను సంగములకు పరిచారకుడు అవుతుంది ఇక్కడ సంఘానికి పరిచారకుడు ఎన్ని రోజులు అతను పాటించండి చెప్పండి లేదు బ్రదర్ నేను క్రైస్తువులకి చెప్పా అని నేను చెప్పనేది కాదు కదా ఎన్ని విధాలుగా అతను ప్రయాసపడి పోరాడి పౌలు తన సేవ చేసిండు ఈ రోజు మనం చేయలేమ మనం తీర్మానించుకుంటే చేయగలం కాబట్టి ఇరవై ఏడవ వచనంలో ఈ మర్మం యొక్క మహాస్ మహాశ్వర్యమును ఎట్టిదో అది అనగా మీ ఎందున్న క్రీస్తు ఆ మహాశ్వర్యం ఎందు కాదు ఏ స్ప్రవ్య అని చెప్తున్న అక్కడ మహిమ నిరీక్ష అయ్యున్నాడని సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపచ్చగౌరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరచను వారంటే ఎవరు అన్నిలకి వాళ్ళు కూడా బయలుపరచబడాలని అనాది కాలంలో ప్రవక్తలు ప్రవశించి అన్యజనులకు కూడా సువార్త ప్రకటించబడాలని కానీ ఎక్కడ చేస్తున్నారు అన్యజనులకు సువార్త ఎవరు చెప్తున్నారు అన్ని సువార్త ఆయన సంపూర్ణంగా ఎవరు ప్రకటిస్తున్నారు ఈ రోజు వాళ్ళు ప్రకటిస్తలేరు కానీ నువ్వు నేను ప్రకటించాలా అందుకొరే దేవుడిని నన్ను ఈ రోజు ఏర్ ఏర్పరచుకొని ఈ టైం వరకు దేవుడు ఈ కాలం వరకు మనం పెట్టిండు తర్వాత ఇక్కడ ఈ వాక్యం చేసి నేను ముగిస్తా ప్రతి మనుషుని ఇక్కడ మీరు అర్థం చేసుకొని ఈ ప్రయాసం అంతా ఏంటంట ప్రతి ప్రయాసం ఏంది చివరికి ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలా ఇది మన ప్రయాసం ప్రతి మనుషులు ప్రతి మనుషులు ఉన్నప్పుడు వారు ఎవరైనా కావచ్చు క్రైస్తవులు అనిలు కావచ్చు ఎవరైనా కావచ్చు ప్రతి మనుషుని ఏసు ప్రభుని క్రీస్తులందు సంపూర్ణంగా చేయాలా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలా అని తిరిగి లోకంలోకి వస్తాడు అప్పుడు వాళ్ళందరినీ నువ్వు ఎంతమంది ఆత్మలు సంపాదించుకుని మనము సువార్త ప్రకటించి వాళ్ళందరినీ సంపూర్ణంగా ప్రభుకి ఏం ఒక అర్పణం నువ్వు తీసుకొని పోవాలా ఆయన ఎదుట నిలబెట్టాలా తర్వాత నిలబెట్టవాలని అట్ట నిలబెట్టాలంటే ఏం చేయాలని చెప్తాను చెప్తూ ఆయన ఆయన విధానం చెప్తున్న అక్కడ సమస్త విధమైన జ్ఞానముతో ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు ఇది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలా సమస్త విధమైన జ్ఞానం సమస్త విధమైన జ్ఞానం అంటే ఏంటంటే ప్రభు జ్ఞానము కాబట్టి ఈ లోకంలో సమస్త విధమైన జ్ఞానం అన్నప్పుడు ఈ లోకంలో ఉన్న మనుషులకి ఎట్ట చెప్పాల అనేదే ఆ జ్ఞానం అది ప్రభు నుంచి రావాలా అది ఎట్ట చెప్పాలంటే ఆయన చూసి చెప్పొచ్చు నువ్వు ఆయన సృష్టిని చూసి నువ్వు చెప్పొచ్చు ఆయన సృష్టిలో ఏం చేసిన దాన్ని చూసి చెప్పచ్చు అదే కదా సమస్త విధమైన జ్ఞానం ఆ జ్ఞానం మనం పొందుకోవాలా ప్రవ్వా వీళ్ళకి నేను ఎట్లా వాకిం చెప్పాలా ప్రవ్వా ఎట్లా స్టార్ట్ చేయాలా ప్రవ్వా ఈమెకి ఎట్లా చెప్పాలా ఈమె దగ్గరికి వచ్చింది ఈమె దగ్గర నీ తీసుకున్న ప్రవ్వా ఎట్లా చెప్పాలా ప్రవ్వ అనేది అన్నప్పుడు దేవుడికి ఆ టైంకి నీకు ప్రేరేపిస్తాడు ఆ పరిసరాల్లో నీకు ఏదో ఒకటి చూపిస్తాడు నువ్వు దాన్ని బట్టి నువ్వు సువార్త చెప్పొచ్చు అట్లా చెప్పింది వాళ్ళు సువార్థ ప్రతి మనుషునికి బుద్ధి చెప్పచ్చు బుద్ధి చెప్పాలా మనం ప్రతి మనుషునికి మనం బుద్ధి చెప్పాలా తర్వాత ప్రతి మనుషునికి బోధించాలా బుద్ధి చెప్పడం వేరు బోధించడం వేరు నువ్వు బోధించాలంటే ఒక బోధకుడు నువ్వు ఇప్పుడు వాళ్ళకి బోధ అవసరం కాబట్టి నువ్వు బోధిస్తూ బుద్ధి చెప్పడం అంటే వాడు తప్పిపోతున్నప్పుడు తప్పు మార్గంలో పోతున్నప్పుడు మన బుద్ధి చెప్తా ఉంటాం మన వాక్యం చెప్పేటప్పుడు బుద్ధి చెప్పడం అంటే నేనే బుద్ధిమంతులని చెప్పేది కాదది దేవుని వాక్యమే మనకు బుద్ధి కలుగుజేస్తుంది కాబట్టి బుద్ధి వాక్యం అన్నప్పుడు దేవుని వాక్యం ఎట్లా ఉందో నేను ఎట్లా ఉన్నాను కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా ఆ వాక్యం ప్రకారంగా బుద్ధి తెచ్చుకొని ఆ వాక్యాన్ని స్వీకరించి దాని ప్రకార జీవించాలా అప్పుడు వారి జీవితంలో ప్రభు ప్రభునందు వాళ్ళు ఆసక్తులైతారు కాబట్టి ప్రతి మనుషునికి బోధిస్తూ ఆయనను ప్రకటిస్తున్నాము బుద్ధి చెప్పటం బోధించటం తన తర్వాత ప్రకటించటం మూడు విషయాలు ఉన్నాయి అక్కడ చూడండి అట్లా చేసిన వాళ్ళ ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి కానీ ఇప్పుడు మనకంత టైం లేదు టైం ఎక్కువైపోయింది కాబట్టి చివరిగా కంక్లూడింగ్ వాక్యం అందు ఇప్పుడు ఏం చేయాలి మనం అందు నాలో బలముగా కార్యశుద్ధి చేయి కలగజేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను ఈ ప్రయాసం నువ్వు నేను అందు నిమిత్తము అంటే ఎందు నిమిత్తము పైన రాబడిన వాక్యం ప్రకారంగా బలంగా కార్యశుద్ధి కలుగజే ఆయన క్రియాశక్తి ఆయన క్రియాశక్తి అని నేను బలంగా నిన్ను నడిపిస్తూ ఉంటుంది దేవుని పరిశుదాత్మ శక్తి విస్తారంగా నిన్ను నిరీక్షణ కలిగి ఉండాలా ఆయన శక్తి నువ్వు పొందుకోవాలా అందుకు నీకు పరిశుధాత్మ అవసరం అది నువ్వు పొందుకోవాలా దేవుడు అడిగితే నేను తప్పకుండా ఆయనకి కొలత లేకుండా కాబట్టి నువ్వు పోరాడుచు ప్రయాసపడాలా నువ్వు పోరాటం నీ జీవిత నువ్వు పోరాటం ఒక టైంలో అనిపిస్తూ ఉంటుంది మనం చెప్పి అన్న వాక్యం చెప్తుంటే మీరు తెలియక యుద్ధంలోకి వచ్చినారు బ్రదర్ కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా యుద్ధం చేయాలంతే పోతే పోనా పోవాలా లేకుంటే వెనకనా రావాలా వెనకకి రాలేం వెనక ను తిరిగిన వంటే నీకు బహు భయంకరంగా ఉంటుంది నీ పరిస్థితి ఇంతకాలం ఒక దివ్యమైన శక్తులు రుచిదూసి ఒక్కసారిగా వాడు పడిపోయిన వాడి పరిస్థితి ఏమవుతుందో హెబులేషన్ పత్రికలు మనం చూస్తాం బహు భయంకరంగా ఉంటుంది అటువారు ఎలిగించడం బహు అసాధ్యమైన వాక్యం కాబట్టి ఈ పోరాటం మధ్య వరకు వచ్చినావు సగం వరకు వచ్చినావు ఇంకా గమ్యం ముందుంది నీ ముందు ఎంతో ప్రయాణం ఉంది ఆ ప్రయాణ కొరకు మనం సిద్ధపడదాం ప్రయాసపడదాం దేని విషయాల్లో కూడా మనం భయపడకుండా ధైర్యంగా ఆయన సువార్తను మనం ప్రకటించాలా ప్రవ్వా ఒక్కరు కూడా నేను విడిచిపెట్టద్దు ప్రవ్వా మొన్న దినం మేము ఒక ప్రాంతంలోకి వెళ్ళినాం ఊరికి వెళ్ళినాం పోయిన శనివారంలో ఒక పని మీద వెళ్ళినాము ఆ పని దేవుని దేవాలి అది అది అయిపోయింది తర్వాత అని అనుకున్న బాధ ఉండి ప్రవ్వా ఇంత దూరం వచ్చిన ప్రవ్వ కనీసం కనీసం ఇద్దరు ముగ్గురు కన్నా వాకింగ్ చెప్పాలి అనే ఆసనాలు ఉండే అవకాశం కోసం చూస్తున్నాం ముగ్గురికి సువార్త చెప్పిన వాళ్ళన్ని చెప్పిన సువార్త వాళ్ళకి ఒక దగ్గర కూల్ డ్రింక్ దాగుతున్న సువార్త చెప్పిన ఒక కూరగాయలు అమ్ముతుంటే సువార్త చెప్పిన ఒక అతనికి ఆటో నడిపిస్తుంటే సువార్త చెప్పిన ముగ్గురు సువార్త చెప్పిన ఎందుకంటే ఇది ఒక అలవాట ఎవరిని చూసినా కానీ ఏ ఆత్మ చూసినా కానీ ఈ ఈ ఇతనికి ఎట్లా వాక్యం చెప్పాలా ఆ మనసు ఆత్మ అట్లా లాగుతుంది దేవుని ఆత్మ అట్లా ఎందుకంటే ప్రభ ఈ క్షణం ప్రభావ ఈ ఆత్మకు నేను విడుదల కల్పిస్తున్నా ప్రభ ఈ ఆత్మ ఘోషిస్తుంది నా కోరికి ఇంతకాలం ఎవరిని నాకు వాక్యం చెప్తా ప్రభుని చెప్తే ఇప్పుడు నేను మిమ్మల్ని చెప్పినా ప్రభ మీ ఈ ఆత్మకు ఏసు క్రీస్త విడుదల కలుగుని కాకని ప్రార్థించినప్పుడు అప్పుడు ఆత్మకు విడలగలుగుతా దుష్ట శక్తిని వెళ్ళిపోతా ఉంటాయి ప్రవ్వా ఇప్పుడే నీకు అప్పచేతున్న ప్రభ ఇంటికి వచ్చి ఏం చేస్తాం వాళ్ళ గురించి ప్రార్థన చేస్తూ దేవుడు వాళ్ళని కాపాడతాడు ఒక వాళ్ళు కూడా ప్రభుని తెలుసుకుంటారు అట్లా ప్రార్థన చేయాలి ఎత్తన వేషన్ వచ్చి ఎత్తన వేసే వచ్చేసినావు ఇంటికి నువ్వేం నీరు కోసం ప్రార్థన చేస్తే దేవుడు ఆ విత్తనానికి నీరు ఇస్తా ఉంటాడు దేవుడు నీ ప్రార్థన వల్ల వాళ్ళని కాపాడుతూ ఉంటాడు నువ్వు చెప్పిన వాక్యాన్ని వాళ్ళ హృదయంలో నీరు కట్టది మొలకి స్టార్ట్ అవుతా ఉంటుంది ఇంకొకరు వచ్చి ఇంకోసారి నీళ్లు పోస్తారు ఇంకొకరు వచ్చి వాక్యం చెప్తారు అట్లా అది అభివృద్ధి పొంది మొక్కై ప్రభుని తెలుసుకుంటుంది అన్నట్టు అది ప్రయాసం అన్నట్టు అది సీక్రెట్స్ అపోజిట్లు అట్లా చేసింది వాళ్ళు ఎక్కువ ప్రార్థనలు ఉన్నారు వాళ్ళు ఆ రీతిగా ఈరోజు నువ్వు నేను కూడా అలాంటి ప్రయాసం మనం పడాలా భయపడొద్దు ధైర్యంగా మనం వాక్యం చెప్పాలా వాళ్ళకి సమాధానం చెప్పాలా వాళ్ళని దురాత్మ మీరు ఎందుకంటే మన దేవుడు మనకు అధికారం ఇచ్చిండు ఎవరు బొట్టు పెట్టుకుని ఏమన్నా కానీ ముందు వాళ్ళతో ఫ్రెండ్గా మాట్లాడడం నేర్చుకోవాలా ఫ్రెండ్లీగా సమాధానంగా నేర్చుకోవాలి అప్పుడు వాళ్ళకు వాక్యం చెప్పాలా మెల్లగా స్లోగా వాక్యం చెప్పాలా ఇన్డైరెక్ట్గా చెప్తే చెప్తాం మనం ఎక్కడైనా వాక్యం నువ్వు డైరెక్ట్ గా వాక్యం చెప్తే వాడు వినడు వాడు అన్నాడు క్రైస్తడే వినట్ వింటేడు చెప్తే నువ్వు వాడు వింటాడా ఇనడు కాబట్టి వాళ్ళు ఎట్లా చెప్పాలా ప్రభు అనేది నువ్వు దాన్ని ప్రభుని అడగాల ఆ జ్ఞానం నాకు ఈ ప్రభు మనం అడిగితే తప్పక ప్రభు ఆ జ్ఞానం మనకి ఇస్తాడు అన్ని కూడా మనం రక్షించుకోవాలా ఎందుకంటే ఏహెచ్కల్ గందరూ ఉంటుంది ఇస్రాయల్కి నిన్ను కావలి వాడిగా పెట్టినా ఒక దుర్మార్గుడు దుష్టత్వంలో పాపం జీవిస్తూ ఉంటే వాడు నువ్వు హెచ్చరిక చేయకపోతే వాడు పాపంలో వాళ్ళని చచ్చిపోయి నరకానికి పోతే నేను నిన్ను ఉత్తరవాదిగా పెడతానన్నాడు ఆ వాక్యం చదివినప్పుడు నాకు ఎక్కలేని భయమేస్తూ ఉంటుంది కాబట్టి అందుకు మనం సువార్త ప్రకటించాలా సువార్త చేసేది ఒక అలవాటుగా మార్చుకోవాలి మనం నువ్వు ఎవరు కనిపించ ఇమీడియట్ గా వాళ్ళకి సువార్త చెప్పాలా ఆ స్థితికిని వెదితాయి కాబట్టి అట్లా దేవుడి కార్యాలు జరుగుతూ ఉంటాయి అప్పుడు మనుషులు నువ్వు చెప్పే వాక్య విని ఆ దుష్ట దేవుని వాక్య విని వాళ్ళు ప్రభుని స్వీకరిస్తారు వాళ్ళు ప్రభుని వేడుకుంటారు వాళ్ళ ఆత్మ అప్పుడు విముక్తి కలిగిస్తుంటారు నీ ద్వారా అందుకు ఈ సృష్టి మిగులు తేరు చూస్తుంది ఎవరు మమ్మల్ని ఆ సంఘాల్లో అపవిత్ర ఆత్మలు తాండవిస్తున్నాయి ఏస ప్రభు వాక్యం చెప్తే ఆ అవిత్ర ఆత్మ విడుదల లేదా కాబట్టి ఆయన విధానం చూపిస్తుంది అక్కడ కాబట్టి మనం ఎన్నో ప్రాంతాలకు వెళ్తే అపవిత్ర ఆత్మలు మరీ తాండవిస్తున్నాయి పల్లెటూరులో మరి విశేషంగా భయంకరమైన పాపం కాని వాళ్ళు ఎవరు ఎలగొట్టాలా అవి అట్లనే ఉన్నాయి అవి ఒకరించి ఒకరు వెళ్ళిపోయి మొత్తాన్ని అపవిత్తులు పాడేస్తే వచ్చేసి తిరిగి వాళ్ళు నరకానికి వెళ్తున్నారు వాళ్ళకి నరకానికి కూడా దేవునికి ఇష్టం లేదు అందుకు దేవుని ప్రభు మార్తలు ఈ రోజు దేవుని వాకు నీకు ప్రత్యక్షమైంది నువ్వు లేచి నేనువే పట్టణానికి వేస్తే వార్త యోనా యోనా ఈ రోజు లేడు ఈ రోజు నువ్వు ఉన్నావు తీర్మానించుకుందాం మనం ఇక మీదట ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పోయి వాక్యం చెప్తాం క్రైస్తవులకే కాదు అనిలు కూడా వాక్యం ప్రకటించాలా ప్రవ్వ నేను ఎట్లా ప్రకటించాలి నాకు నేర్పించి ప్రవ్వ నాకు ఆ విధానం చూపించి ప్రవ అపూసులు ఎట్లా ప్రకటించిన ఎట్లనే ప్రార్థన చేస్తా ప్రవ్వా పౌలు ఎట్లా ప్రార్థన చేసిన ప్రవ్వా ఎట్లా ఆ అనిలు మధ్యలో పోయి సువార్త చెప్పే ప్రభు ప్రవ్వా గలతీ సంఘం కానీ రోమిల సంఘం కానీ ఇంకా ఎన్నో అనిల సంఘాలు అంతియో కంటే మధ్యలో ఫస్ట్ సంఘం ఎట్లా స్థాపించగలిగిన ప్రవ్వ అది నాకు నాకు బయలుపరిచే ప్రవ నాకు తెలియపచ్చు ప్రవ నేను కూడా ఆ జ్ఞానం పొందుకోవాల ప్రభు నువ్వు నాకు చేయ ప్రవ్వ అని నేను గత మూడు వారాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నా కాబట్టి ఆ జ్ఞానం అట్ల మనం ప్రార్థన చేయాలా చేస్తే దేవుడు వాళ్ళకి ఎట్లా చెప్పాలో అలాంటి ఆత్మను మనకు దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అలాంటి కృప మనకు అనుగ్రహరించాలని ప్రార్థిస్తాం మనం తీర్మానించుకుందాం మనం లేసి నినివే పట్టానికి వెళ్ళాలా ఎక్కడ నశించిపోతున్న ఆత్మలో దేవుని నామరిగిన చోట్ల పౌలు క్రీస్తు నామరిగిన చోట్ల నేను వెళ్ళి వార్త ప్రకటిస్తాను వేరొక పునాది నేను కట్టలేదంటాడు పౌలు మరొకరి పునాది నేను కట్టలేదు పౌలు ఈ రోజు నువ్వు పునాది పునాది వేస్తున్నవా పునాది వేయిన చోట నువ్వు పునాది వేయగలుగుతున్నవా తీర్మానించుకుంది మనం ఆయన పునాది వేయబడిన స్థలం ఏసు ప్రభు తెలియని స్థలాలు ఆయన నామ ఎదిగిన స్థలాల్లో వెళ్ళి అపోస్తులు ప్రవర్తిస్తున్నాం పునాది ఏసు ప్రభు ఆ పునాది మీద అనేక జీవితాలు కట్టబడతాయి వేసిన పునాది మీద వేస్తే ఏం లాభం లేదు వాక్యం చెప్తే లాభం లేదు చెప్పని వారికి వాక్యం చెప్పాలా ఎవరికి తెలియని వారికి వాక్యం చెప్పాలా ప్రభ ఎవరు ప్రకటించని స్థలాల్లో పోయి నేను ప్రకటించాలా నేను ఈ రోజు తీర్మానించుకుంటున్నాం ప్రవ్వ అలాంటి ఆత్మ నాకు అనుగ్రించి ఎవరికైనా ప్రభు వాడైనా ప్రవ్వ వాళ్ళకి నీ నామను ప్రకటించాలి నీ ప్రేమను మేము చూపించాలా ప్రవ్వ అలాంటి ఆత్మ నాకు అనుగ్రహించే ప్రవ అని ప్రార్థిస్తాం పరిశుద్ధులకు తండ్రి కృపామైన నీకు ఎంతో ఈ వాక్యంధ్ర ప్రవ్వ మీరు మాతో మాట్లాడినారు ప్రభ నైనా నినిమే సువార్త ప్రకటించిన యోన ప్రభ మీరు ఏర్పరచుకున్నారనైనా కానీ యోన పారిపోయిన ప్రవ్వ కానీ ప్రవ్వ అతను ఎందుకు పారిపోయినాడు అక్కడ ఉంది ప్రవ వాక్యం కాబట్టి నైనా నినిమే పట్టణస్థులు సువార్త ప్రకటించే రక్షణ బంధం దేహ సంబంధాల కొరకమే కుటుంబం కొరకే వాళ్ళకు ఇసరాల పర కొరే అంత ఆలోచించింది కానీ ప్రవ్వ వాళ్ళు కూడా ప్రవ్వా మీ బిడ్డలని యోన గ్రహించలేని స్థితిలో తిరిగి ప్రవ్వ అతను గ్రహించి సువార్థ ప్రకటిస్తే ఆ నినివే పట్టణం అంత రక్షణ పొందింది ప్రవ్వ కాబట్టి సువార్థ ఎంత బలమైందో మీకు వాక్కు ఎంత శక్తివంతమైందో మనుషుని ఎట్లా మారుస్తుంది అనేది ఈ రోజు మేము చూస్తున్నాం ప్రవ్వ కాబట్టి ఈ శక్తి గల వాక్యాన్ని ఈ అధికారం వాక్యాన్ని మేము అనేకులు ప్రకటిస్తే మనుషులు దయ్యాల నుంచి రోగాల నుంచి దుష్టశక్తుల నుంచి అపవిత్రమైన ఆత్మల నుంచి విడల పొంది స్వస్థత పొంది మిమ్మల్ని తెలుసుకుంటారు ప్రవ్వ కాబట్టి మేము సువార్త ప్రకటిస్తాం ప్రవ్వ సువార్త ప్రకటించుకున్న దుష్టుడు ఎన్నో ఆటంకాలు మాకు పెడుతున్నాం కుటుంబ సమస్యల్లోని ఎన్నో ఇబ్బందులతో మమ్మల్ని వాడు భయంకరంగా శోధిస్తున్న ప్రవ్వాడి మీద మేము విజయం పొందాల వాడి మీద మీరు మాకు అధికారం ఇచ్చిన ప్రవాడు ఓడిపోయిన వాడు ప్రవ్వ తొక్కుకుంటూ ప్రవాడు రాజ్యాన్ని కోలగొడుతూ మీ రాజ్యాన్ని నేను స్థాపించాలా సింహపు నోట్ల ఆనాడు ప్రవ్వా దావిదు ఎట్లా చీల్చి ప్రవా గొరెపెలను బయట తీసిండో ఎలుక నుంచి ఎట్లా చీల్చి బయట తీసిండో ఈ రోజు ప్రవ్వా సర్పంలో తేల గుంపుల నుంచి ప్రవ్ యుద్ధం వేసి ఆ దుష్ట శక్తుల నుంచి ప్రవ ఆ గొప్ప జన సమూహాన్ని మేము బయట తీసుకొని రావాలా ప్రవ్వ వాళ్ళు సంపూర్ణంగా మీ సత్యంలో నడిపించి మీదుట వాళ్ళు తీసుకొని రావాలా ప్రభావ అందుకొరకు మేము ప్రయాస ఈ ప్రయాసంలో ప్రవ్వ మా ఆత్మశరీరీరములు ప్రవ్వ నేను మీకు అప్పగించుకుంటున్నాం కాబట్టి మా మనసు పరి పదివేలకు పోకుండా మీ మీద మీకు కేంద్రీకరించుకొని అయినా మీ చిత్తాన్ని సంపూర్ణంగా మీ వాక్యని ప్రకటించి బిడలుగా మమ్మల్ని తయారు చేయమని నీ నామం మెరుగైన వెళ్ళి మీ స్వార్థ చెప్పాలా ప్రవ్వా సంఘాలను కూడా మేము బలపరచాలా పౌల నడు అనేక కలదు వాటితో పాటు సంగములు గుచ్చిన చింత కూడా నాకు కలదన్నాడు ప్రవ్వ రోమి రాసి కొరెందు రాసిన పత్రికలు పౌల విషయం చెప్తుంది అక్కడ అనేక ప్రాంతాలకు వెళ్ళిన అనేకలు సువార్థ చెప్పిన అనేక కష్టాలని పడ్డా అయినను సంగములు గుచ్చిన భారం నాకు కలుగుతుంది అది దినదినం నాకు కలుగుతుంది అన్నాడు ప్రవ్వ ఎంతగా ప్రయాసపడింది ప్రభావ పౌలు సేవ చేసింది అలాంటి ప్రయాసపడిన సేవ మేము చేయాలా ప్రభా యుగ సంతులు కబా అయినా ఎంతో మంది నశించిపోతాను ఈ లోకంలో ప్రవ్వ వాళ్ళందరికీ సత్యం మేము ప్రకటించాలా ప్రవ్వా మీ సువార్త తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ప్రవ్వా తెలిసి కూడా ప్రవ్వ ఇంకా ఆచారబద్ధంలో ఎంతోమంది ఉన్నారు ప్రవ్వ ఆ మతపరమైన జీవితం నుంచి వాళ్ళందరినీ ప్రవ్వ సత్యం ప్రతి ఒక్కరు ప్రవ వాళ్ళ పునాదులు స్థిరపరచుకొని బలపర్చి బలమైన ప్రవ పునాదులు కలిగి అనేకుల్ని ప్రవ్వా మీకు వాక్యంలో నడిపించే ఆ వెలుగులాగా మేము మార్చాలా ప్రభావ వాళ్ళు వెలిగించాలా ప్రభావ నీకుల్ని ప్రవ్వ ఆ చీకటిలో ఉన్న వెలుగులోకి తీసుకుని రావే సేవకులు మేము తయారు చేయాలి శిష్యులుగా తయారు చేయాలా అలాంటి సేవలు నడిపించండి ఈ ప్రయాస్తలు మేము వెళ్తున్నగా ప్రభావ మిమ్మల్ని ఆశ్రదించండి బలపచ్చండి మేము నూతమే పర్షదాత్మతో శక్తితో మిమ్మల్ని అభిషేకించండి ఎక్కడికి వెళ్ళి ప్రాధాల్సిన దయ్యాలు మనసులు పొందాల మిగిలిన సంతోషం ప్రతి పట్టణంలో రావాలా ఆ నీకులు వీళ్ళ గొప్ప దేవుడు తండ్రి నేను మైమపరచాలా ప్రభావ ప్రతి మోకాలు ఏసుక్రీ మీ ముందు వంగల ప్రభావా అలాంటి బలమైన సేవ మేము చేయాలన ఈ రాత్రి కళ సమయం తీర్మానించుకుంటాం ప్రభావా ఈ వాక్యం ప్రకారం మేము జీవించాల ప్రవా ఈ వాక్యం ప్రకారం మేము ఏం ప్రభావ మమ్మల్ని క్షమించండి ఇక మీదట ప్రభావ ఈ వాక్యం ప్రకారం మేము ముందుకు వెళ్తాం ప్రవా ఈ రోజు మీరు తీర్మానించుకుంటున్న ప్రభావ మిమ్మల్ని ఆశ్రయించి ప్రతి చోట మీకు మిమ్మల్ని సాక్షులు పెట్టుకుని మీరు మీరు ఆకర్షించిందచ్చుకోమని కేబీపీఎం గ్రూప్ను ప్రదర్శిస్తున్న కుటుంబాలు అందరినీ ఆశ్రయించండి ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం ఇచ్చండి ప్రతి కష్టం నష్టం చేయడానికి గురించండి సమాధానం గురించని ప్రవ రోగులను స్వస్థపరచని ప్రవ్వ అరీతిక ప్రవ్వ నైనా ఇసఐ ఎంతో మంది ప్రవ్వా నైనా ప్రవ్వ మీ సువార్థ నిమిత్తం ఎంతోమంది ప్రయాసపడుతున్న సేవకులు అందరూ మీరు బలపరిచి వాళ్ళ సేవ జీవితం ఫలబరితం చేయమని రాత్రి కళలో మాకు మంచి నిద్ర గురించి ఏకమలేస్తతించి గణపచ్చలా ఆయన సాయపడమని మీరు ఆఖరికి మనం అందరినీ సిద్ధపరచుకోమని త్వరలో పరిశుద్ధ నామం ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆ మన ప్రభు అయిన కృప సమాధానం నడిపింపు మనకు అందరికీ సదాకాలం తోడైనను గాక ఆ మేన్ అందరికీ